గుడ్ మార్నింగ్ ఆల్ హవ్ అండ్ గోనానో అండ్ సో ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ నాట్ ఓకే యస్ అండ్ గోనానో ఎర్ ది నెక్స్ట్ స్టాప్ ఆల్ గోనానో విత్ ది ఆపరేషన్స్ ది మహా నారాయణ దేవాలయంలో కరస్ చేయొచ్చు మనం ఇస్తాడమే జల్దు సమానం లబబదాన్ జయంతం నంగేతి సోనతం ఓం ఆబ్ జయంగి మోరామంతే వాక్తానే సతృత సోస్త్రనలో దవలింగి గారనేస్క తమాహాయం తవనన్ అనుభోక్ వైకలన్ సరాం రంనతవాతు గరాన్ నానమానే ముద గరాతు ఓహోకే అన్రాతతమన్ తది ఆలాతరం ఇం ఓ హేర్మీ సంతో హేర్మయీ తో శాంతి శాంతి శాంతి సత్యేనా సత్యేనాదే సత్య ప్రేమా విద్యుత్ సబ్దంజ్ఞాసే అతి భాగంగా అతి ముఖ్య భాగం గతంలో మంది కలుగుతారు ఎక్కడ అంటే ఒక మిథ్యా స్థాయి వేసేవాళ్ళు అంటే అసత్యం యొక్క స్థాయిలో మనకి వెతుకుతూ ఉంటాయి అసత్యంగా వెతుకుతూ ఉంటుంది ఇంద్రియములు తీసుకొచ్చే సమాచారమే సత్యమైన మనస్సుతో భయావించిన సత్యమైన ఇంద్రియములకి ఇంద్రియములు కంటితో మీరు ఎంత చూడగలుగుతారు మరీ సూక్ష్మైనది చూడలేదు మరి దూరంగా ఉండేది కోరమని మరీ పెద్దలు కూడా చూడలేదు నక్షత్రాలు దీనికి దించులు వ్యక్తి స్థాయిలో కంటితో చూస్తే అలా ఉంటుంది నక్షత్రాలంటే అది ఏమైనా వ్యక్తి స్థానం కాదు దూరంగా ఉంటే అధికారు మరింత మొహమ్మరిస్తే ఏం కాదు ఎలా ఉంది సిద్ధాలి కేంద్రం కావాలి కేంద్రం కోడుకుంటే అసలు రాజ కనబడుతుందన్న స్థితిలో ఉంది సో కంటికి అటువంటి కరణ కరణ అపాతీ గారికి అటుకుండేటువంటి సామర్థ్యం చాలా ఎమికెడ్గా ఉంటుంది దీనితోనూ భమ లేదా ఇది దోషమే వల్లి భ్రమ ఇన్ని దోషాలతో ఇలా ఉంటుంది ఇంకా మనస్సు మనస్ ఏంటంటే మనం వాళ్ళు ఎలా కనిపిస్తున్నాయి అయిపోతే అలా ఉంటుంది సో మనస్సు ఎలాంటిదంటే కనుపాలలో ఉన్న చిరక ఆ సంభాషణ మాట్లాడుతుంది వేరే మందికి ఇంట్లో పెరిగిన చిరక ఈ సంభాషణ మనస్సుని ఎలా కనిపిస్తే అలా తయారవుతుంది భయం కనిపిస్తుంది అటువంటి మనస్సుతో అటువంటి ఇంద్రియాలతో అటువంటి మనస్సుతో మీరు యథార్థ చేసి విషయాలు అవి ఎంత సత్యం అవుతాయని ఇంద్రియముడి మనస్సు స్థాయితో అంత సత్యమే అవుతాయి అది పరమసత్యం అవ్వదు తామసత్యం ఈ నాగరూపూల స్థాయి కన్నా ఇది మిథ్య అన్నారు నీరు ఏ జగత్తు మనం తీసుకుంటామో ఆ జగత్తు మన ఆ ప్రజ్ఞానం అంటే ఒక తెలుసుకోవడం జరుగుతుంది తెలుసుకోవడానికి మూలంలో ఉన్న తెలియదు ఒకటి ఉన్న ఆ తెలివే మారి ప్రజ్ఞానము రూప జ్ఞానము శబ్దజ్ఞానం ఇవన్నీ జ్ఞానాలనే కలిస్తే ప్రజ్ఞానం ఈ ప్రజ్ఞానం ఆ తెలివి అనే ఈ ప్రజ్ఞాన రూపంగా ఈ ప్రజ్ఞానాన్ని మించి ఏమిస్తుంటే లేవీ లేదు అది కాబట్టి ఈ ప్రజ్ఞానము అది ప్రజ్ఞానం యొక్క స్వరూపం ఏం చేత నిర్ధారతం అవుతుంది ఇంద్రియము మనస్సు చేత నిర్ధారతం అవుతుంది ఇంద్రియము మనస్సు మనకు ఉండే మంచి జరువుల చేత మనకి లభించేటువంటి ప్రజ్ఞానము నిర్ధారణ నిర్ధారకమవుతుంది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఈ విజయ్ హ్యాక్సెస్ అన్నది మా కాబట్టి అటు మనకి ప్రజ్ఞానమే సత్యమవుతుంది ఆ ప్రజ్ఞానానికి మూలబోటువంటి కేసులో సత్యమవుతుంది కానీ ప్రజ్ఞానం సత్యవంతమవుతుంది సినిమా స్త్యమంతకం అవుతాయి ఆ కాంతియే సత్యం అవుతుంది అయితే ప్రకాశం సో కానీ మానవుడు ఒక శతావం గరితహారినట్టుగా ఒక పద్ధతిలో మనిషి జీవిస్తూ ఉంటారు రామ రూపంలో సత్యమైన జీవిస్తూ ఉంటారు నిజానికి మనకి ఈ సత్యము కాదని ఇప్పుడు కొన్ని శక్తి ఎలా ఉంటాయి ఇంకా విన్నాను చాలా ఉద్యోగం కూడా సినిమా తెర మీద మీరు తీసుకున్నాం ఏది లేదు మీరు మనం ఉన్నాయని తీసుకుంటాం సినిమా తెరంలో ఉన్నాయి తీసుకుంటాం ఏది లేదు సినిమా తెర మీద మూమెంట్ కనపడుతుంది ఆ మూమెంట్ కూడా లేదు సినిమా తెరమైన మూమెంట్ లేదు మూమెంట్ ఏ మూమెంట్ లేకుంటారు దాన్ని మూమెంట్ దీన్ని సెన్సెసిట్ గా అర్థం చేసుకుంటే తెలుస్తుంది స్ట్రిక్ సెన్సెస్ అండ్ మైండ్ సెన్సెస్ మైండ్ అలాగా అదిక్వెన్స్ ఉంటుంది సీక్వెన్స్ పొజిషన్ అక్కడ పదార్థం ఉంటుంది ఆ పదార్థాన్ని నేను సీక్వెన్షీల్ గా చూస్తాను సీక్వెన్షీల్ గా చూసాడు కాదు ఆ మెమొరీ మెమొరీతో కలిపి మీకు మూమెంట్ని నేను మీరు బాగా పెడతారు ముమరిని బట్టి ముమైన మాత్రం ముమరిని ఇచ్చి వేసేస్తుంది ఇప్పుడు రామహ నా ఉంటే ధానప్పటికి రాజులని మాత్రమే అయితే జ్ఞానం కలుగుతుంది రామహ అనే శబ్దం యొక్క జ్ఞానం కలుగుతుంది ఏకేస్తుంది కలిగింది అంటే ముమ్మరిలో ఉండే రాజు మాను జితే అతిలోనే జరిపియారు వివత్ చేస్తే మళ్ళీ జరుగుతుంది క్రమం కోసం ముమరిలో రాజాశ్వరం నివరీలో ఉంటుంది మానేశ్వరం నిముడిలో అవుతుంది కాకపోతే ఆ మెమరీ కంభై అవుతుంది ఆ సీక్వెన్స్ లో కంభైరం అవుతుంది మారహ అన్నట్టుగా కంభైవ్ అవుతుంది మారహ అంటే మన అర్థం అవుతుంది రామహ అంటే రాముడు అర్థం అవుతుంది రామహ అని నేను అన్నప్పుడు మీకు రాముడిగా జ్ఞానం జరుగుతుందా మన దగ్గర జ్ఞానం అంటే కదండి ఆ మెమరీలో మకాల మకారాలు మాత్రమే కాకుండా రాహాలో మకారాలు మాత్రమే కాకుండా ఆ సీక్వెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది సీక్వెన్షియల్ దాన్ని బట్టి రేపు రామకృష్ణ గారికి రామకృష్ణ జ్ఞానం నవ్వుతాం అదేవిధంగా మూవ్మెంట్ కూడా ఈ మూమెంట్గా ఉండాలి అక్కడ అదే సినిమా దగ్గర ఏ మూమెంట్ లో ఉన్నాడు మీరు ఆలోచించింది ఉండాలి సో సినిమా దగ్గర నటింగ్ మూవ్మెంట్ మీద స్త్రీ మూవ్ కాదు లైఫ్ మూవ్ కాదు ఏది మన మైండ్ తప్ప ఈ మైండ్ నేపించి మూవ్మెంట్ అంటే ఇట్స్ రాబరేట్ సిల్స్టమ్ అలాగే అర్థం కనపడినప్పుడు బొమ్మ కనపడుతుంది అక్కడ బొమ్మ ఉండదు బొమ్మ అర్థం ఉన్నది ఎప్పుడు బొమ్మ ఉండదు అక్కడ అర్థం ఏం చేస్తుంది కాంతిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అర్థం ఎప్పుడో అర్థం చేస్తుంది దాని మీద ఏ కాదని పెడితే ఆ కాంతిని ఎఫెక్ట్ చేస్తుంది అర్థం చేసిన పని లేదు కానీ మనకి దాంట్లో బొమ్మ అది ఎలా కనపడింది అంటే ఇట్స్ లాబరేట్ స్క్రిక్ లేడ్ బై ఐ స్కై మైండ్ కుక్ చిన్నపిల్లవాడి నుంచి అర్థం చూపించండి ఇది కెవిడీ సీజ్ సమ్థింగ్ కాదు ఏదో చూస్తారు సెన్సేషన్స్ ఉంటాయి ఆ కార్తీక రనాలు వెళ్ళి తండ్రి పడతాయి తండ్రిలో ఆర్టికల్ సెన్సేషన్స్ ఉంటాయి ఆ సెన్సేషన్స్ మైండ్కి వెళ్తాయి కానీ ఆ సెన్సేషన్స్ ని నా రన్ని అనే రూపంగా ఇంకెగ్రేట్ చేసి ఆలోచించేసి చిన్నపిల్లవాడికి ఉండదు ఇంకా ఆ సంస్కారం వాడికి రాలేదు కాబట్టి అర్థంలో ముఖం చూసుకుంటే నీకు ముఖం కనపడుతుంది కానీ చిన్నపిల్లవాడికి ముఖం కనపడదు ఏదో కనపడుతుంది వాళ్ళు మనసు వస్తారు ఎందుకు కూడా వాళ్ళు పోయి మాట్లాడమని అతని గుర్తించారు అలవాటు వస్తుంది కాబట్టి ఇవాళ చిన్న చిన్న వాళ్ళు ఏ ప్రపంచంలో జీవిస్తారో ఆ ప్రపంచం వేరే నన్ను జీవించే ప్రపంచం లేవు చిన్న చిన్న వాళ్ళు జీవించే ప్రపంచం లేరు జ్ఞానం జీవించే ప్రపంచం లేవు ఇదే జ్ఞాని బాలు అక్కడ బాల్యం బాల్యంతో కూర పాండిత్యం నిర్మించే బాలదే అని ఉపనిషత్వాసే కాబట్టి జగత్తు నామరూపాత్మకమైన జగత్తు సత్యమని నేను ఎందులో అవుతుంది ఆ జగత్తులో మీకు అనుభవాలు జరిగేటువంటి నామరూపాల సత్యం అని ఆ వేసి మీరు మీరు మాట్లాడేది అంటే అర్థం మీరు అజ్ఞానం వేసి మీరు మాట్లాడేదని అర్థం మీ అజ్ఞానాన్ని అధిక్రహించి మాట్లాడితే అది అతి బాధారణము ఇది అనుభవించాలని మాడే సో ఆ అతివదనానికి అజ్ఞానాన్ని నచ్చేజ్ ఏంటంటే సగుణ బ్రహ్మ ఉపాసన ఫస్ట్ స్టేజ్ అంటే సర్వ జూ కూడా అక్కడ సర్వదేందని అది కఠినవి సాగదు ఇరవై ఐదు రూపాయలుగా ఒక విలువలు మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ స్టేజ్ ఆ స్టేజ్ చాలా అవసరం ఒక్కసారిగా హనుమతి చూసినట్టుగా మనం లోపల కదా రెండు స్టేజ్ లో ఉపాసన స్టేజ్ చాలా కాబట్టి దగ్గర తనకు లేని అనురూపాలు అర్థం ఉంటావు ఇవన్నీ కూడా ఆ పూర్ణ బ్రహ్మ ప్రాణదేవత అయితే హిరంగ దర్భ రా ఆ హిరంగ దర్భం యొక్క రూపమే ఇట్ ఈస్ గా వైల్డ్ ఇస్ నైవ్ వైడ్ ఇస్ నకింగ్ బట్ గా ఫ్లైవ్ ఇది ప్రాణే ఇది ప్రాణ ప్రాణము కాదు ఈ ఉపాసన స్థాయిలో మాట్లాడే దాన్ని అధివదనం అనంతే ప్రాణే అధివదనం ఇజ్ఞ సే సో నాగమంత అధివదనం వయసు వా అతివతి సత్యే నాకు వదతి అనే ప్రతి విడి సోహం భవన సత్యే నా ఆ వక్య నేను నాకు చెప్పినట్లయితే నేను దాన్ని దేశించే అభిగతనాన్ని రైతుమే అధికాన్ని నేను పొందాలనుకుంటున్నాను అని వ్యక్తం అంటారు ఆ వాక్యం నేను ఏ అతి వదీమే అతి వారి మరమా ప్రాణలే అంటే ప్రాణస్వరూపము ఉపాసన చేస్తున్నారు ఉపాసన చేస్తుంది సర్వము ప్రాణమే ప్రాణదేవత ఉపాసన ప్రాణదే జ్ఞానోపాసకులు ఎలా ఉంటా జ్ఞానమంతమన్నా ఈశ్వరోపాసలు ఎలా ఉంట సో ఒక మహాత్ముడి దగ్గరికి ఈ రోజు ఊరు తీసుకొనిచ్చారు ఓవర్ నుంచి తీసుకొనించారు ఇలాంటి కథలు వస్తూ ఉంటాయి అది మెడికెళ్ళింది వస్తూ ఉంటాయి తీసుకెళ్లిస్తే ఆయన దాని మీద తీసుకు తెచ్చుకో తీసుకెళ్ళిస్తున్నారు మమ్మల్ని చేసుకోవచ్చారు ఆయన నిరుత్సాహపడిపోయి మీ గోదర్తి ఇవ్వడం పొరపాటు చేసేమో నా అమ్మ అని చూస్తున్నారు ఏది దాన్ని అమ్మగా చూస్తున్నారు అప్పని చూసేస్తున్నారు మహాత్మాలు ఆనందం చేసుకోవడం అనేది అభిదయాలు రుచిని గోవలైతే చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడికి చూస్తున్నాను కానీ ఇవ్వకపోతే అని అవసరం అవుతుంది వారి కోవి కొత్త వాళ్ళు అనుమతి చెప్తారు అంటే ఆ రోజు మహాత్మా నేను ఇప్పుడు పోగుతున్న అలా వచ్చిన వారి అది నాకు లేదు ఇది కావాలి అవి జరుగుతాయి అయ్యా లేదు మీరు పోలవర్తిగా చూస్తున్నారు తీసుకొని ఎంత గొప్ప ఆ సమయంలో మీరు అలా అందిస్తున్నారా మీరు ఇంత అర్థమైనా పోవచ్చు మీరు తీసుకొచ్చేదో నా అందేమో అని నేను ఇచ్చాను తెచ్చి నువ్వు గవర్నమెంట్ పక్కన అదే సాగు చేస్తున్నావు ఏం నాకు తెచ్చిస్తున్నారో తెలుస్తుంది అంటే మీకు నాకు పూర్వము ఇవ్వాలనే ప్రభుత్వం అందించినటువంటి ఆత్మచైతం ఇష్టమోయా అందిస్తున్నాను వచ్చింది అంటే మరి నా సమస్య అంటే ఈ సమస్య మీద కూడా నేను ఎక్కివండి అది అభిమతనం అటువంటి అతింత అభివాది అత్యంత అభివాది ఎవరు ఒకసారి ఎంత ఇచ్చే ఎంత అధికారై కూడా చదివేయడం అదే ప్రాణమైన అభివాదం కాబట్టి ఈ ప్రాణానికి అధిమతిస్తున్నాది ఒక్కదు ఎందుకు సందేహం లేదు కానీ అల్టిమేట్ అభివృద్ధనం అది కాదు ఈ పరమార్థత అభివృద్ధి ఇంకా పరమాత్మకి ఒక నిజంగా పది మార్కుల్లో తొమ్మిది మార్కులు వస్తాయి నిర్ణానికి తొమ్మిది మార్కులు వస్తే కాదు కదా పది రావాలి నానిస్తుంది నాకు విద్యార్థులు ఎవరైనా వందలు ఎన్ని మార్కులు రావాలి రా అనే ప్రసంగం వచ్చినప్పుడు వందలు తొంభై రావాలని అంటే నేను వాడిని పసులు కొద్దిగా నిజంగా విరద చాలా భయపడిన విద్యార్థులు దీస్కే ఎందుకంటే నేను అనేవాడిని వంద తొంభై రావాలన్నది అది అపరాధ నీకు ఏం చేసిన హండ్రెడ్ మెహనాటిక్స్ లో పొరితం చేస్ లో వంద వస్తాయి నువ్వు వంద రాలేకపోతే నేను చెప్పడా మార్టీ సీట్ మొత్తం చేరుకుండా డెబ్బై ఏదో చేరుకోండి ఏం బాబుగా మాట్లాడుతుంది మళ్ళీ ఏడాది భాగం వస్తాయి ఇవ్వాలి గుడ్ మార్క్స్ అని పరీక్షలకు ముందు లేకపోతే పాస్ అవుతున్నప్పుడు మీరు అభ్యర్థి చాలా అన్నాడైతే వాళ్ళు అలా అన్నాడమో తెలిసినా లేకపోతే ముందు అన్నా వారికి ఎందుకు ఏదో ఎందుకు వస్తారు అంటే వాళ్ళ భయపడి ఎందుకంటే ఇది రాంగ్ ఏమి ఉన్నాయి అభివృద్ధి హయ్యం ఏమప్పుడు భావదారి ఉన్నప్పుడు ఏం హయ్యా ఏమి ఉన్నా కాబట్టి ఎనిమిది మార్పు మీద ఎందుకు పది మార్పులకి పది మార్పులు రావాలి ఔశేషంతో ఆయన కనసిన వాళ్ళు ఏమంటున్నారంటే పద్ధతి యహ్య నాటి పద్ధతి నేను చెప్పబోతున్నాము అది బేసిస్త దాని దేశ అధివదనం చేసినట్లయితే అది రసాథమైన అతివదనం ప్రాణం దేసిస్తే అతివదనం ఒక మార్పు తక్కువ అని అన్నాడు నా మార్గే సంతో అంటూ ఎందుకంటే ప్రాణవేత్త యొక్క అతివాదిత్వం ఏదైతే కాదో అది నామే ఆశీర్వము లేని లౌకిక ప్రపంచాన్ని నామరూపాత్మకమైన ప్రపంచాన్ని బేసిక్స్ గా చేసుకుని చేసినటువంటి అతివదనం అది యథార్థమైన అతివదనం కాదు కాస్త ఒక మార్పు తప్పు అతివదం మరి యథార్థమైన అతివదనం ఏంటంటే ఎస్టు భూమాఖ్యం సంవాపి్రాంతం తత్వం పరమాత్ అయితే ఇప్పుడు యథార్థమైన అభివదనం ఏంటంటే భూమా అనే తత్వాన్ని తెలుసుకుంది భూమా అంటే బ్రహ్మా ్రహ్మాన్న భూమాన్న దేశ పరీక్షల అతీతమైనది అతీతమైన తత్వము ఇక్కడ చూడం లేదు మనకి జ్ఞానం తో ఇది ధనము ఇదేమో పుస్తకము ఇలాంటి జ్ఞానం కలుగుతుంది ఈ కలిగిన జ్ఞానం ఇది అప్సంయుత వె అప్సంయుతమా అల్టిమేట్ ఇంకా కానీ ఆకేమి ఇంప్రూవ్మెంట్ ఏం అలా కాకుండా వెళ్ళిట్టు అంటే సాపేక్షం ఇంకా ఒక ఒక ఫౌండేషను ఒక బేసిక్స్ ఉంటే ఆ బేసిస్ మీదే ఈ జ్ఞానం కలుగుతుంది అంటే దాని అర్థమేంటి ఆ బేసిక్ మార్చే అనుకున్నాం నేను ఆ జ్ఞానం మార్గం బేసిక్స్ మార్చే జ్ఞానం అర్థం ఆ రకంగా అపేక్షిత జ్ఞానము నేను మీకు ఒక జ్ఞానం నగీటరచుас Transport సటనేకె రాత ఏ హరరగు షడా పకెడు 이� royalty వరా కట్కు自己 సకెు గ్పూ కనుకుం థయ఑ుం తలయ షంఠుzięk్ eh హతయ కూగు తిన shortly తల్నల Saya తలుడి uploading వం, ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉందో పాయింట్ ఈ పాయింట్ పొజిషన్ అయితే గ్రీన్ అది ఆ పాయింట్ అసలు వెలికి అసలు వెలిక్ అయితే వెనక్కి ఇప్పుడు నేనేం చేస్తానంటే వాట్మెంట్ ఇక్కడికి దృష్టి దృష్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఓకా ఓదే కోఆర్డినేట్ సిక్స్ వస్తే ఇది కూడా ఇప్పుడు మీరు తీసుకోండి అయితే డిస్క్రిప్షన్ కాదు అది రిలేటివ్ డిస్క్రిప్షన్ అండ్ వెఆర్డినేట్ మీరు ఆ బేసిక్ చేసేటువంటి డిస్క్రిప్షన్ ఇప్పుడు ఈ పాయింట్ ఏమిటంటే మీకు మనకి జ్ఞానం చదువుతాం ఏదైనా ఇది ఘటము ఇది పటము ఇత్యాది జ్ఞానం మనం చదువుతాం ఈ తల్లి జ్ఞానానికి బేసిక్స్ ఏమిటి అంటే మనస్సు బేసిక్ మనస్సు బేసిస్తే అది జ్ఞానం మనస్సు బేసిక్స్ అంటే అర్థం అయింది మనస్సు బేసిక్స్ అంటే మనస్సు అనేది అదొక ఫౌండేషన్ దానికి ఫౌండేషన్ ఉంటుంది ఆ ఫౌండేషన్ ఏంటంటే దేశము కాలము ఇది ఎలాగైతే ఎక్స్ యాక్ట్ స్క్వేర్ టీ సయో అలాగే మనస్సు అనేప్పటికీ దేశకాలముల సంస్కారం తోటి ముందు ఉంటుంది ఇక చిన్నపిల్లవాడిని అభివృద్ధి తీసుకుంటారు ఇందుకంటే చిన్నపిల్లవాడి మనస్సులో దేశకాల సంస్కారాలు ఇంకా బలపడాలి ఏ దేశకాల సంస్కారాల్లో మనం ఉన్నామో అవి వాళ్ళు బలపడాలి దాచి ఏ బొమ్మ మనం చూస్తున్నామో ఆ బొమ్మ వాడుకుంటుంది వాడి ఉంటే వాడి ఏదో ఏదో సెన్సేషన్స్ ఉంటాయి కనిపిస్తే దాని ఎవరో వర్ణించేస్తాయనిపిస్తుంది ఆ సెన్సేషన్స్ ఎలా ఉంటాయి కంటే చాలా చాలా గదిగిగా ఉంటుంది ఒక వ్యవస్థితమైన అంటే వ్యవస్థితమైన అర్థం మన దృష్టితో వ్యవస్థితం ఏ విధంగా మనం చూస్తామో ఆ విధంగా వాడుకోవడం లేదు ఎందుకంటే ఆ దేశము కాలము కంటితో చూసి డిస్టెన్స్ ని ఎస్టిమేట్ చేస్తాం ఇది దగ్గరగా ఉంది అది దూరంగా ఉంది కంటితో చూసి డిస్టెన్స్ ని ఎస్టిమేట్ చేస్తాం ఇదినప్పుడు ఉన్నది అంటే కలతో ఉండదు కంటితో చూసి ఎస్టిమేట్ చేస్తాం ఇది ఇది ఎలా అది అలాగే కంటినాన్ని పడుతుంది అయితే ఆ పడిన సందర్భాన్ని బట్టి దీని సైజ్ బట్టి దాని సైజ్ బట్టి ఆ ఎస్టిమేట్ చేసి దీని దగ్గరగా ఉంది అది దూరంగా ఉంది అనే ఎస్టిమేషన్ వర్క్ టూ డైమోషనల్స్ యొక్క పడుతుంది కంటి మీద దాన్ని త్రీ డైమెన్షన్స్ లోకి మార్చుకోవాలి అంటే టూ డైమెన్షన్స్ నుంచి త్రీ డైమెన్షన్ స్పేస్ అలాగే టైమ్ మీకు మూవ్మెంట్ నుంచి చూడాలన్నా మెమొరీ లైన్ డెవలప్ అయితే కదా మూవ్మెంట్ చూడాలి కాబట్టి మెమరీ లైన్ అంటే టైం అండర్స్టాండింగ్ ఆఫ్ సీప్మెంట్ ఈజ్ టైం సో అండర్స్టాండింగ్ ఆఫ్ డివిజన్ యూజ్ చేస్తే ఇవి డెవలప్ కావు కాదు అంటే ఆ ఎక్సాక్సి ప్రజా ఫౌండేషన్ మనస్థితి లేదన్నమాట స్పేస్ ప్లాంగ్ లేదు అంటే ఆ మనస్థితితో ఇదే ఇండియాలో చేర్ణయి కానీ మనస్థుల మీ ఫౌండేషన్ నిర్మాణం కాకపోయేప్పటికీ పిల్లవాళ్ళు చూసే జనస్థితి మన జనస్థితి భేదం చేస్తుంది కాబట్టి అది అసం నూతన మీరు అనుకోవటం మీరెవరో జనస్థితి చూసి ఈ జగత్తు మనకు కంటికి కనపలేదు ఇది అసంభూతన అనుకోవటం అంత కొరపాటు ఇంకోటి లేదు సో దీన్ని శంకర్లు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం చెప్తే మూడు వేల కిలాసఫర్స్ కు ఈ కు నాలుగు చెప్పారు వెస్టర్న్ వెస్టర్న్ సొసైటీలో ఈ సత్యాన్ని గమనించి రెండు వందల ఏళ్ళైంది రెండు వేల ఏళ్ళ మన దగ్గర ఏది ఉన్నా రెండు తర్వాత ఏది తర్వాత బౌన్ ఉన్నదంతా రెండు వేల ఏదో ఆ తర్వాత వచ్చిందంతా ఊక సో ఇక్కడ ఆ భూమానే పదాన్ని ఎన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ జరిగేము దొరుకుతున్నామని వాళ్ళు ఇచ్చిన వ్యక్తిత్వం తెలుసుతో మీకు కూడా వచ్చి లైఫ్ ట్రేణింగ్ ఇస్తుంది సో మనం మరింత అన్నది దేశ భావన కాల భావనలతోటి ఉంటుంది అటువంటి దేశ భావన సెన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అవి ఏదైతే ఉంటాయో ఆ సెన్స్ ఆఫ్ టైం అండ్ స్పేస్ తో మీరు చూసినప్పుడు మీకు డివిజన్ కనపడుతుంది స్పేస్ డివిజన్ అని కనిపిస్తుంది ఆ డివిజన్ తో మనం చూస్తాము కాబట్టి మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇసే ఇసె మెంటల్ ఓర్ ఇట్ ఈ నాట్ ది రియల్ ఓర్ అయింది ఇక మెంటల్ ఓర్ అయింద చాలా బాగా ఆచరిస్తారాగుతారా ఆఫ్ దాట్ ఇమాన్యుల్ క్యాన్ దాట్ ద కేటగిరీస్ ఆఫ్ స్టేట్స్ అన్ మై ఆర్ నాట్ ప్రాపర్టీస్ ఆఫ్ సింగ్స్ ఇన్ ద విచార్ బట్ ఆర్ ప్రిన్సిబుల్ ఆఫ్ ఇన్ఫ్యూషన్ విచ్ ఆర్ పాటికల్ ఆఫ్ ది మైర్ ఈ వాటిల కోసం చూస్తున్నాను ఇక్కడ చూడండి ఈ వస్తువు మీరు చూశారనుకోండి దీన్ని మీరు ఎలా చూస్తారంటే ఇంత పొరుగు ఇంత వెడల్పు ఉంది ఇంత నీడివి ఆ పొరుగు దీర్ఘం దైర్యము వీటితో సహా చూస్తారు దగ్గరగా ఉంది అనే సెనస్సుతో సహా చూస్తారు కాబట్టి తర్వాత ఇది ఇప్పుడుంది ఇప్పుడు కొత్తది పాపది అనే ఆ దేశ సహా చూస్తారు సెన్స్తో సైన్ సెనస్తో సహా చూస్తారు చిత్రం ఏంటంటే మీరు దిస్ ఇస్ పాస్ అనే ఇది ఘటము అన్నప్పుడు ఇది ఘటము అనే జ్ఞానంలో మీకు అనేక అంశాలు ఎదుగుంటాయి ఒకటి దాని ఫైల్స్ ఎదుటి ఉంటుంది అంటే స్పెరిచువల్ క్యారెక్టర్స్ కూడా ఎదుగుంటుంది అది దగ్గరగా ఉందా దూరంగా ఉందా తుంద్రంగా ఉంది అనేది ఎందుకు తర్వాత ఈ పాతది కొత్తది అనేది కూడా ఎదుగుంటుంది కాబట్టి దాని గురించి సర్ఫెక్ట్ గా దిస్ ఇస్ పా అనే జ్ఞానం కలిగింది అంటే కానీ ఆ జ్ఞానం యొక్క లక్షణం ఏమిటంటే డియర్ అండ్ నవ్వు గా ఇక్కడే ఉంది తప్పిస్తే ఇంకొక వస్తాయి ఇక్కడ ఉంది అయినా అక్కడ లేదు సో ఇక్కడతో సహా ఉంటుంది జ్ఞానం ఇక్కడ నేచర్ దాంట్లో ఉంటుంది ఇప్పుడు ఉంది తప్పిస్తే మరో లేదు ఇది నిన్న లేదు ఇలాగే వస్తుంది ఇది ఇది అంటే చర్మగా తీసుకొని తీ అలాగా ఇప్పుడు తర్వాత ఇలా ఉంది తప్పిస్తే లేదు ఇది గుండ్రంగా బాల్లా లేదు ఇది రెక్టాంగిల్ గానే అంటే ఏంటి ఆ థిందేతో పాటుగా స్టేస్ అండ్ టైం క్యారెక్టర్ స్టిక్స్ కు కలిపి మీరు ఆ పదార్థాన్ని ఇప్పుడు క్యాంట్ ఏమంటారంటే ఈ మీరు ఆ పదార్థాన్ని మీరు చూసినప్పుడు దాన్ని దాన్ని కలిపిగా మీరు టైం క్యారెక్టర్ లో దాని మీద చేసి మీరు ఈ స్టేస్ అండ్ టైం క్యాటగిరీస్ ఇది థింగ్ ఒక వస్తువు ఈ వస్తువుని కానీ స్పేస్ టైమ్ కేటగిరీస్ లో పుచ్చే చూస్తున్నాం ఈ స్పేస్ టైం కేటగిరీస్ ఎక్కడవి దాంట్లో లేవు అది మనస్తూ ఉంటాయి సో దాటగిరీస్ ఆఫ్ స్పేస్ అండ్ కానీ ఆర్ నాట్ ప్రాపర్టీస్ అండ్ పార్టీ ప్రాపర్టీ కాదు ఇప్పుడు పార్టీని చూస్తున్నానన్న ఇప్పుడు అనేది పార్టీ యొక్క ప్రాపర్టీ కాదు ఇక్కడ అనేది పార్టీ యొక్క ప్రాపర్టీ కాదు ఈ పొడవు ఈ మెడకు ఈ షేపు అన్నది పాటి యొక్క ప్రాపర్టీ కాదు ఎందుకంటే షేప్ అన్నది స్పేసియల్ ప్రాపర్టీ కాబట్టి ఈ స్పేస్ టైం ప్రాపర్టీస్ మీరు ఎన్ని చూస్తున్నారో అవన్నీ కూడా మైండ్ సప్లై చేస్తుంది దాట్ ఈస్ నాట్ మైండ్ కాబట్టి మీరు మైండ్ తో చూసేది ఆల్రెడీ కమరడ్ అయిపోతుంది ఆ మైండ్ లో కూర్చున్న స్పేస్ టైం క్యారెక్టరిస్టిక్స్ చేతనం అది రంకితం అవుతుంది అంటే అది ఆ రకంగా దాన్ని మారిపోయి మనం అంతేగాని యథార్థమైన వస్తువుని మనం చూద్దాం ఒకవేళ సపోజ్ మైండ్ స్పేస్ టైం క్యారెక్టరిస్టిక్స్ సప్లై చేస్తుండగా మీరు చూసుకున్నా అంటే మైండ్ చేస్తారు కాబట్టి భూమా అనే తత్వము దేశకాలంలో అతీతమైంది అని మీరు ఎప్పుడైతే పెట్టారో అది మనోగోచర్యం కాదు అప్పుడే చెప్పకనే చెప్పినట్లేదు అలాగే చెప్తూ ఉంటారు కదా ప్రాప్తి ఇదో ఆ పరమాత్మ తత్వము దేశ కాలములక అతీతమైనది మనస్సును తోచడం కానికి దానికి భూమానికి ఆ భూమని నీవు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఆ భూమి వచ్చి మనం ఎదుర్కొన్నా మనం తెలుసుకున్నాం అనుకోండి అతను అది భూమౌ ఎందుకంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లో అది ఆబ్జెక్ట్ అయిపోతుంది ఆబ్జెక్ట్ డివిజన్ చెప్పినట్టే అవుతుంది కాబట్టి ఆ భూమ ఈ దేశకాలముల పరిచ్ఛేదములకు అతీతమైన మీరు ఎప్పుడైతే అన్నారో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ వివరించడానికి సబ్జెక్ట్ ఆబ్జెక్ అంటే కృషి వాడని నేను అది చూడబడేది అనే డివిజన్ కూడా నేను చాలా చక్కగా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను కంటే స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అంటే ఓ నాలుగు గంటలో ఐదు గంటలో కీరో కదా అప్పుడే ఈ భూమా అన్నది వరకు నక్క నక్కలాడిపోయి కష్టపడిపోయి దర్శనం అవుతుందా భగవంతుడా జీఏపీ కేటగిరీలో వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళిన వాడు ఎవరు సెక్రటరీ ఉంటారు వాడు పక్కన ఉంటారు వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎదురు నేనేక్కడ ఉంటాను మీరు తీసుకొస్తా ఏమీ అవినీ జీఐపీ దర్శనం ఏదో ఒక కారణం మీరు ఆ సీరో పుష్కీ పెట్టి వాళ్ళు పోషిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి పుష్షోనైనా అక్కడ పోషిస్తూ ఉంటారు అది అది ఒక లక్షణం అని దాంట్లో పడిపోయి స్తే సరిగా అక్కడికి వెళ్ళేప్పటికీ వాళ్ళు ఏవో ఒక నానించలో చేదో పెడతారు ఆ నానించలో చే తింటే నాకు ముద్దుగా వేయాలో చూస్తున్నాం మంచిగా తీసుకుందాం నానించలో తీరు పెడుతుంది ఓ పేరు పెడతారు పేరు పెట్టి అదే తక్కువ ఉన్నట్టుగా మాట్లాడతారు ఇది వెండి జాతి అంటే ఇది బంగారు జాతి అంటే ఇదేదో వరకు అది వెండి వాటి మనం ఆ పేర్లు పట్టేస్తే అదేదో గొప్పగా అనుకుంటానే తప్పిస్తే ఈ పేదలో పడి తత్వం మిస్ అవుతున్నాం ఎవరో పట్టించుకో వెండి ఓ సో వా సో వా సో వాళ్ళ మాట హ్యాపీ పెళ్లివారి అయితే ఎలా ఉంది మంగళవారి అయితే ఎలా ఉంది అంటే వెంకటేశ్వర స్వామి బాగా సంపన్నుడు నాతో ఎలా ఉంటుంది ఇవన్నీ దాటుకుడి ఈ పట్టాలది పడి వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఏమవుతుందంటే చూసినప్పుడు చూపు ఉంటుంది చూపివాడు చూడబడేవి ఉండదు ఉంటుంది దర్శనమే ఉంటుంది మీకు అందరిగా అనుభవం లేదు దర్శనమే ఉంటుంది ద్రష్టాదృశ్యము అనే విభాగం ఉండదు వాస్తవంలో అసలు ముందు చూపే ఉంటుంది ఇప్పుడు ఘట ఉంటుంది ఎప్పుడైతే ఘట దర్శనం ఉన్నదో మనస్సు ఏం ఆ ఘట దర్శనాన్ని ఇది ఘటము చూడ ఘటము దృశ్యము నేను ద్రష్టము అని మీతో ద్రష్టగా చెప్పి ఘటాన్ని దృశ్యంగా చేసి ఆ ఘటన బయట ఉంది దర్శనం లోపం అవుతుందా బయటవుతుందండి మీరు ఘట దర్శనం మీరు ఆలోచించండి వెంకటేశ్వర స్వామి దర్శనం ఆ బొమ్మ దగ్గర అవుతుందా మీరు హృదయంలో అవుతుందండి ఎక్కడ అవుతుందండి ఆయన హృదయంలో అవుతుంది జ్ఞానం బాహ బాహరతా అందరూ హోతా జ్ఞానం ఆయన మహాత్ములు తెలియచేసి ఘత జ్ఞానం కహతాహ్ బహరీలతో గత జ్ఞాన క్యా విషయం గత జ్ఞాన విషయ జ్ఞానం ఘట జ్ఞాన అందరూ జ్ఞాన బాధ బాకపో అర్థమైనా నేను ఘట జ్ఞానం ఒక లోపం కలుగుతుంది ఘట జ్ఞానం విదయం బయట మోక్షత్వం అంటే ఉంది ద్వైతవాడు వెళ్ళిన తర్వాత చూస్తే నాకు నాకు ఆశ్చర్యం జరుగుతుంది దేవుడు ఆశ్చర్యం అంటే వీడి ఇంత మోక్షంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు సో ఈశ్వరుని యొక్క దర్శన ఎక్కడ కలుగుతుంది లోపల హృదయంలో కలుగుతుంది ఈశ్వరుడు లోపల ఉన్నట్టు భయపడి లోపలే ఉంటారు బయట ఉన్నాడా అన్నట్టుగా బదిరిలో ఉద్భూతం యథా వైజ్ఞావృత్ శ్లోకం బజిదివ ఉద్భూతం బదిలీ కాదండి బజలివ ఉద్భూతం గుర్తున్న శ్లోకం విష్ణం బదిరిలో ఉద్భూతం కాబట్టి ఈ రకంగా ఆ దర్శనంలో సబ్జెక్ట్ ఆప్జెక్ట్ డివిజన్ ఉండదు స్పేస్ టైం స్పేస్ టైం లిమిటేషన్స్ ఉండవు సత్యం దాన్ని నేను పోగడం లేదు అది అయిపోవడమే ఉంటుంది దానికి భూమా అని నేను భూమా అనే పదానికి పదం కోసం ఇది ఇంత గడగడ భూమాని మనం సత్యం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని మన కదండి భూమా అంటే బ్రహ్మ అది ఎలా ఉంటున్నాను బుద్ధు అంటే ఎలా దగ్గరికి కాబట్టి ఎస్ట్ భూమా భూమాధం భూమానా బ్రహ్మన్నా ఉంటాయి ఇకే బ్రహ్మ అనే పదము సుఖదారణ్య ఉపనిషత్తులో వాడే అలాగే ఖాంద్రో గోపనిషత్తులో మీరు బ్రహ్మానే పదం ఉన్నారు ఇక్కడ భూమలనే పదం తత్వం ఒకటే ఒక్కొక్కపనిషత్తులో ఒక్కొక్క భాష వాడతారు ఇక్కడ సత అన్నారు భూమా అన్నారు ఇక్కడ బ్రహ్మ అన్నారు సో క్షైత్రేయంలో కూడా బ్రహ్మ అని అన్నారు ఇంకో వేరే ఐతరేయోపనిషత్తులో మీరు భూమా ఉండదు బ్రహ్మ ఉండదు ఆత్మ అని ఉంది ఆత్మ అదే పదం ఆత్మా ఇదే ఆత్మా ఇదం అగ్ర ఇదమగ్ర ఆసీ ఇదం జగత్ అగ్రే ఆత్మా ఆసీ మొత్తం ఉపనిషత్ ఆత్మపదం ఆత్మంటే బ్రహ్మ బ్రహ్మంటే సచ్చిదానంద ప్రత్యాత్మ బ్రహ్మ పరీక్ష ఈ విధంగా ఈ ఛాండోద్యమయొక్క విశిష్ట భాష అవ్వది సా అది సంవా చిత్రాంతం తత్వం తత్వం అంటే రియాలిటీ తత్వం మీకు డెఫినేషన్ చెప్పండి మీకు మళ్ళీ చెప్తా సో అనారోపితాకారం తత్వం అదే డెఫినేషన్ ఇంకేం డెఫినేషన్ తత్వం అంటే రియాలిటీ సో యాక్చ్యువాలిటీ ఉన్నదేదో అది దాని తత్వం అది ఆకారం మీరు దానికి గోదించి అది ఎంతో తత్వంగా మీరు తత్వం కావాలంటే ఆకారం పసనలేదు కస్టిన్ మాం వేప్తి తత్వత అంటాడు శ్రీకృష్ణ మనుష్యానాం సహ శ్రేష్ణి కస్టిన్ మాం వేత్తి తత్వత తత్వత వ్యక్తి తస్మిడు తత్వముగా తెలుసుకుంటాను తత్వంగా తెలుసుకోవాలి ఇప్పుడు తత్వంగా తెలుసుకోవడం అంటే ఎలాగా రాముడు పరమేశ్వర దేవుడు ఎవడు రాముడు అంటే నామత నామాతి తెలుసుకున్నాడు కృష్ణుడు నామాను నేలమేఘ్యాముడు రూప సహాయ రూపాన్ని బట్టి తెలుసుకున్నాడు దుష్ట శిక్షకుడు శిక్షరక్షకుడు గుణాన్ని బట్టి తెలుసుకున్నాడు యదువంశ కులోకుడు అంటే గోత్రాన్ని బట్టి వంశాన్ని బట్టి తెలుసుకున్నాడు దేవశ్రీవంధనుడు వాసు వసుదేవపుత్రుడు అంటే వంశాన్ని బట్టి తెలుసుకున్నాడు ఇంకా తత్వాన్ని బట్టి తెలుసుకోలేదని ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జన్మించారు హేరుక్షేత్రంలో హిస్టారికల్ గా తెలుస్తుంది ఇతిహాస ఇతిహాసంగా తెలుసుకున్నారు ఇంకా మీరు తత్వాన్ని తెలుసుకోలేదండి అసలు వీళ్ళు ఎక్కడికైనా తత్వాన్ని తెలుసుకుంటారు ఓ మహాత్ములు అన్నారు నాకు రాధాకృష్ణను తెలుసుకోవడానికి కనగారు లేదా ముందు గీతాకృష్ణను తెలుసుకోవాలన్నారు రాధాకృష్ణ గీతాకృష్ణం తెలుసుకున్న తర్వాత రాధాకృష్ణ తెలుసుకుంటే బాగుంటుంది కానీ ఇందు గీతృష్ణన్ పతనం పెట్టేసి రాధాకృష్ణుడు అంటే మీకు కోలాటమనో డ్యాంసం జరిగింది గీతాకృష్ణం తెలుసుకోవాలి గీతాకృష్ణి గీతలో కృష్ణుడు అవజావతి మాం మూఢ మాను సీంతశ పరం భావమావంత మమ భూతమహేశ్వర గీతాకృష్ణుడు అహమాత్మా బురాశేష సర్వూత అదే అహం వైశ్వామరో భూత జానినా దేహమాశ్రిత సదశక్ అమృతం అమృతం చెప్ప మృత్య సదశ్యాహమృత నేను సత్ అసత్ అమృతం మృత్యు ఇవన్నీ నేనే ఇది గీతాకృష్ణుని గీతాకృష్ణుని తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత రాధాకృష్ణుని తెలుసుకో సా పర్వాలేదు తెలుసుకో గీతాకృష్ణుని తెలుసుకోకుండా రాధాకృష్ణుని తెలుసుకుంటే అని సమ్ టైమ్స్ ఇప్పుడు కాబట్టి అంటే ఏదో కొన్ని దాఖలు తెలుసుకుని తీసుకుంటే ఏమైనా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది సో సాయంకాలం చేసిన లౌకికమైన వ్యవహారాల్లో చాలా అలసిపో ఉంటారు మనస్సు అంతా కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇవాళ స్టాక్ మార్కెట్ 11,000 థౌజండ్ ఫెస్ వెరీ ఎక్సైటింగ్ డే ఫర్ మినీ పీపుల్ సో ఇది ఎక్సైటెడ్గా ఉంటారు ఇల్లప్పుడు కొంచెం స్పిరిచువల్ సీదింగ్ అతి నెరవే సంవత్సరం అనుకుంది సీదింగ్ అది నెరవేసంటే అప్పుడు ఏదో ఒక కట్టవరం ఎరగట్టి అలా ఎవరో మైన్ ఉండేవారు అలా ఏదో అలా చాలా పక్కా కలిసి ఉంటుంది విశ్వామిత్రు మహర్షి ఉండేవారు ఆ విశ్వాద మహర్షికి వశిష్ఠుడు అంటే వదమంట ఆ వశిష్ఠుడిని వశిష్ఠుడి పాత్ర చాలా ఏదో చేసిద్దాం అనుకున్నాడు ఇలా మళ్ళీ అలా నడుస్తూ అవి ఎంత ఎన్ని రీజన్లో అయ్యి రీజన్ దాంట్లో మీరు తెలుసుకునేది అసలు ఏం తెలుసుకుంటాను దాంతో తెలుసుకోవాల్సింది ఒక్కటే విశ్వామిత్రుడు కామపురభావి రచమైన రచిస్తుడు కంటే తక్కువ స్థాయిలో ఉండిపోయారు ఎప్పుడైతే కామాన్ని జయించారో ఇంత తక్కువ స్థాయిలోనే ఉండిపోయారు కామాన్ని జయించారంటే ఇదా గోవును కొట్టకపోదామనుకున్నాడు ఆ స్థితి నుంచి బయటపడ్డాడు తీరాదు బ్రహ్మగారు అసలు అభివృద్ది నేను ఏం కావాలి అంటే నాకు ఆ గోవు కావాలని అనలేదు జ్ఞాన నుంచి బయటపడిపోయాడు ఆ వ్యామోహం నుంచి బయటపడతాడు కానీ క్రోధం ఉంది పూర్వశ ఎవరినో క్షణించి బాగా ఎవరినైనా క్షమించాడుగా పూర్వచన రంభన ఎవరినో క్షతించారు జ్ఞానసిన క్షమించాడు ఇవాటెలా ముందు కామాన్ని జీవించాడు తర్వాత క్రోధాన్ని జీవించారు తర్వాత రంభుస్తుంది వస్తే ఆ క్షీణించి పడుతుంది సమయంలో ఒక వ్యాపారం కూడా వాళ్ళందే ఏ జిల్లా వచ్చింది దరిద్రుడికి అభివృద్ధి వచ్చాయి ఓకే శుభం వెళ్ళి రాదు అంటే ఇప్పుడు ఏమన్నా డ్యాన్స్ ఏమైనా అక్కడ వెళ్ళి వస్తానని చెప్తే నువ్వు వెళ్ళి రాగానే ఆర్థిక నుంచి పంపించేస్తాడు గతకు దేవిరా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఈ ఎక్కడ చర్చించేస్తారో అని విడపడుతూ వస్తుంది క్షణించకుండా ఆశీర్తించి పంపించాలంటే ఆర్థిక ఇందులో నేను ఫెయిల్ అయిపోయారని అవుతుంటారు ఎందుకంటే చెప్పించి వాళ్ళని ఆయన ఏమో కంట్రోల్లో పెట్టగలుగుతాను కానీ ఆశ్లీ పండించే ఇంకేమి ఇంద్రుడికి మీరు అభివృద్ధి అయిపోయారు క్రోధంగా పొందంతో సేపు నువ్వు ఇంద్రుడికి లోకం అయితే క్రోధాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిపెట్టే సరే నాకు అభివృద్ధి అండి దారిపోయాడ దాని పెట్టేసరి అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు బ్రహ్మనిషిగానే ఉంటావు నామక్రోధాన్ని ఏమిటి అని అర్థం ఈ బాధ్యం బుద్ధి పెట్టేసి దాని చెప్తే జనవు పొలవులు అవుతో కూర్చుంటే ఇవన్నీ ఒకవేళ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ సభ్యులు అనేక రకాల వినియోగాలు ఉంటాయి ఇది ఒక రకం గుణం కొంత శూన్యం కూడా వస్తే రావచ్చు వాటెవర్ సో భూమా తత్వం అనారోపితాకారం తత్వం తత్వం అంటే నేను ఆకారం పెట్టడానికి లేదు ఆకారం తీసుకెళ్తే తత్వం కాదు అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడి కోసం గుణాలు కనీ చెప్పాను తత్వం వెళ్తేంటే నేను ఇష్ట తెలిపే పరమాత్మ గుణా చేస్తాను సర్వభూతాశం అది తత్వం సో తత్వంలో ఆకారం ఉన్నది సో అటువంటి తత్వాన్ని తెలుసుకుంది అదే సత్యం పరమాత్మ సత్యం జీవితాలన్నీ కూడా వ్యావహారిక సత్యము అంటే సత్యంగా భావిస్తుంది కానీ సత్యం కాదు కొంతసేపు సత్యం చేసినంత పని చేస్తుంది అయినా సత్యం కాదు సత్యం చేసినంత పని చేస్తుందండి అయినా సత్యం కాదు సత్యం చేసినంత పని చేసినంత ఇప్పుడు అదే ఒకప్పుడు ఏమవుతుందంటే కళలో ఎదు కనపడుతుంది దాని ఎఫెక్ట్ నిజంగా ఉంటుంది కళలో ఏదో కనపడితే అది నేను ఎఫెక్ట్ ఉంటుంది ఒకడు ఆ కళలో ఏదో ఆరోగ్యంతో బాగుపడుతున్నాడు కళ ఆ కళ్ళ ఎవరు వచ్చిందంటే నేను ఎవరో మహర్షి కనుకున్నా కళ్ళ నేను నేను ఆశీర్వదిస్తున్నా నీకు ఎవరూ తగ్గిపోతుంది కలవచ్చు మన దెబ్బలు నిద్రలేదు నాకు ఆశీర్వదం వస్తుంది నాకు రోగం తగ్గిపోతుంది లేదు అని అనుకుని గట్టిగా విశ్వసించాడు తగ్గిపోయిందా తగ్గిపోయిందంటే ఇది ఎలా తగ్గింది తమలో మహాత్ముడు కనపడి నలకె తగ్గిందని వారు అంటారు కానీ వాస్తవంలో వాడికి ఉన్న స్పెట్ వల్ల తగ్గింది స్డికి నా రోగం తగ్గిపోవాలి ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే స్పైత్ ఏదైతే ఉన్నదో ఆ ఫైట్ వల్ల తగ్గింది సెల్త్ వల్ల తగ్గుతుంది మహాత్ముడు మీ కళ్ళకి మహాత్ములు ఎక్కడి నుంచి వస్తారండి అయిన్ హౌదు ఎన్ని మహాత్మా మీ కళ్ళకి మహాత్ముడు ఎలా వస్తాయి ఎవరైనా అర్థం కాదండి మీ కళ్ళలోకి మీ మనస్సులో ఉండే సంస్కారాలు వస్తాయి కానీ మీ కళ్ళకి ఆ మహాత్ములు ఎక్కడి నుంచి మీ దిల్ లోకి రాంటారు కానీ మీ కళ్ళకి ఎలా మీ తల్లిలోకి వచ్చే ఆ మహాత్ముడి సంస్కారం మీ మనస్సులో ఉన్న అరే వస్తుంది సో ఆ కళ వల్ల మీకు సెల్త్ వస్తున్నాయి ఆ పేరు ద్వారా మీరు హీడైతే మహాత్వం అందరూ చెప్పి మాట్లాడతారు ఆశీర్వేదనం కూడా అర్థం ఆశీర్వేదనం యొక్క ప్రభావం కూడా మీలో ఉన్న శైతుని సరి తీసుకొచ్చి తద్వారా మీకు హీలింగ్ వస్తుంది ఆ శక్తి ఆశీర్వేదనం అనుకుంటుంది కాబట్టి ఆ పరమాత్మ సత్యం లేదు కాబట్టి పనిని చేసింది కాబట్టి సత్యం అనడానికి పని అవడానికి వ్యావహారిక శక్త్యయినా హార్ట్ అటాక్ రావటానికి వీడు పావు అనే భ్రమ సరపడుతుంది ఒక ఆయన నుంచి రబ్బరు బాగుంది ఇదిస్తే ఆయన హార్ట్ అటాక్ రబ్బరు బాగుంటుంది అది అది యథార్థానికి భావం అక్కడ హార్ట్ అటాక్ రావాలి అలాగే మంచి జ్ఞానం కూడా ఏదైనా మీరు పెట్టుకోవచ్చు మంచి జరిగింది అనుకోండి అది యథార్థం కానొచ్చట్లా యథార్థం కాకపోయినా మంచి ఒక రచయిత ఒక చక్కటి స్టోరీ ఏమంటారు ఈ స్టోరీ వరల్డ్ ఫేమస్ స్టోరీ నాకు ఆఫర్ ఎవరో గుర్తున్నట్టు ఒక క్రిమినల్ పేషెంట్ ఒక ఇండస్ట్రీగా ఉంటాడు పేషెంట్ వాడు ఏదో కైపా ఆ బయట ఒక శక్తికి ఒకే ఆకు ఇంగ్లీష్ ఇస్తా లాస్ట్ లేదు ఆ ఆకు పడిపోతే నేను ఎక్కువ పోతాను అనే మనస్సులో నుడు ఒక భావన పెట్టింది మందులు ఇస్తూ ఉంటారు మీరు ఆకు పడిపోతుంది ఆకంతకాలం అవుతుంది అన్యాతులు దొరుకుతుంది ఇది పోతుంది దొరుకుతుంది అయితే వీరి ఫ్రెండ్ ఏం చేస్తారంటే అక్కడ ఆపు ఉన్నట్టుగా ఏంటి చేస్తుంది అయిపోతే చేస్తారు ఈ పొద్దున్నైతే ఎప్పుడు చేస్తూ చూస్తారు ఆపు ఉంటుంది ఆరంభం తీసుకోండి వెరీ నెంబర్ చూస్తారు కాబే అక్కడ నిజంగా వీడు విప్పమనికే అక్కడ వాస్తవంగా ఆపం నెలకర్లా ఆపిందనే రద్దు కానీ ఆదు అనే సంస్కారం వీడికి పనిచేద్ద అక్కడ ఉన్నదేనే సంస్కారం నుంచి వీడికి వస్తుంది కానీ కాబట్టి పని జరగటానికి వాస్తవమైన ఆకం నెలకట్లా కాబట్టి ఈ ద్వైతం చెప్పే మాట ఇది పని అవుతుంది కాబట్టి అది సత్యమై ఉన్నారు అష్టక్రియాకారికవం అంట అష్టక్రియాకారికవము కనుక సత్యం అవ్వాలి అక్షర లేదు మేము సుఖదుఖాలు గరిస్తాము కాబట్టి గెలతో సత్యం అవ్వాలి అక్షర లేదు సుఖముఖాలు కలవే కొలుంటాయి సుఖదు స్వప్న ప్రపంచంలో సుఖముఖాలు ఉంటాయి నువ్వు కాబట్టి స్వప్న ప్రపంచం సత్యం ఉండవా అంటే వీడేం చేశాడంటే ఈ అడ్లైతే స్వప్న ప్రపంచం చూపించి ఇదంతా నిత్యంతో ఉంటాడు వీళ్ళు స్వప్న ప్రపంచం దగ్గర మీరు కనుక వాళ్ళకి లోపు ఎక్కువ మిమ్మల్ని బతక వాళ్ళు ఒక ఊరుకు ఖాళించేసి వాళ్ళు ఏమన్నారంటే స్వప్న ప్రపంచం కూడా సత్యమే అన్నారు దాంతో అర్థం ఎక్కువ ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పండి స్వప్న ప్రపంచం కూడా సత్యమైన అన్నవాయితే ఏం పాటించుతండి స్వప్న ప్రపంచం నిశ్చయాన్ని మనం అందరం వినికరిస్తే అప్పుడు జాగ్రత్త గురించి పాటింగ్ అపరమో మీరు ఒక్కోరమో ఒక్కోరమో లేదో నేను అసలు మీరు అక్కడే స్టాల్ చేసి మారేస్తే స్వప్త ప్రపంచం నిత్యరాదు సత్యము అని అన్నా అనుకోలేదు నాకున్న బేస్ తీసుకోవాలి చూసాను ఇంకా నేను ఒక దండం పెట్టి వెళ్ళిపోవడం తప్ప ఇంత పాఠం చెప్పేది అలా చూసాను ఎందుకు చేసేసి గొప్ప ప్రపంచం కూడా సత్యమే ఇందువల్ల పాఠం చెప్తా రాజు మీద భావం కనపడిందిగా అది నిత్య అంటే నిత్య కాదు సత్యమే అంటే అక్కడ నిజమైన స్వామి నాటి ఉంది ఉన్నవాళ్ళే అదే త్రాదులో పాములు ఏంటంటే ఉన్నాయి పాము యొక్క అణువులు కొను ఉన్నాయి త్రాలో అణువు కొమ్ము అణువు అణువు లేకుండా తెలుసుకున్నట్టు ఇలా వహించే వాళ్ళకి మీరు పాఠం ఏం చెప్తారా కాబట్టి ఆ వ్యవహారిక సత్యము సత్యము పాఠం అది లోవర్ సత్యం లోవర్ సత్యం అంటే అర్థం ఏంటంటే లోవర్ ప్రూఫ్ అంటే అర్థం అంటూ తర్వాత విజయనగరం లోవర్ టూ తప్ప లోవర్ టూ కంటే పోరాడు కొడుకు అంటే అర్థమైతే లేదు పెండు కొడుకు కాదు అని అర్థం పొరప్రెండ్ కొడుకంటే వీడి పెండ్ కొడుకు కాదు కూడా అతను ఒక పిల్లడికి పెళ్లి చేస్తానని కాదు ఇంకా అలా చెప్పారండి ఈ జగత్తు ఇది ఇది అలాంటి సత్యం ఇది పరమాత్తి సత్యం కాదండి అయితే ఇప్పుడు పరమాత్మ సత్యాన్ని తెలుసుకున్న వారికి జగత్తు అనుభవానికి వస్తున్నారనుభవానికి కానీ ఏ విధంగా అనుభవానికి వస్తుందంటే నిత్యాన్ని తెలుస్తూ ఉంటుంది సినిమా అనుభవానికి మనకు ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అప్పుడు వారు మాట్లాడతారు ఏం మాట్లాడతారు అతి వదనాన్ని తెలుస్తారు ఇది కనబడుతున్నా ఆయన నలభై గంట నిత్య వైద్యులు విజయ పట్టించుకో ఏం మాట్లాడితే ఆ సందర్భాన్ని మనం పట్టు అది యశాష్టమైన అతివదనము పరమాత్మ సత్యం మీద సహా అతివారి సో ఆ తత్వం అనారోపికాకారం తత్వం అది సర్వ అతిక్రమం ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ది మైండ్ ఉన్నాయి సారండి వీటిని అది అతిక్రమించి ఉంటుంది ఈ మాట మీరు క్యాన్స్ వీళ్ళందరూ అన్నారు సో Uh, the categories of space and time are not properties of things in them well, but are sensible forms of intuition which are part of the structural foundation of the mind. Mind is a structural realm to the space-time. So, uh, Schopenhauer also says space-time and causality are the three secondary mental patterns of representation. that manifested through the prairie forms of knowledge. So, Adi, a rākhaṁ kābhā, Adi, it's a representation of the reality. Representation of the reality. It is a representation of the reality. So a reality. So, necklace on the bin, it is not a... A necklace is not a thinning itself. A necklace is not a thinning itself, thinning itself on time. అంటే అది యథార్థం వస్తువు అని కాన్సన్ట్రేట్ చేయాలి అది యథార్థం వస్తువు కాదు అది యథార్థం వస్తువు ఏంటి మరి బంగారం మరి దాన్ని మనీ నెక్లెస్ నెక్లెస్ అనిపిస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ ది సిది రిప్రజెంటేషన్ అంటే స్పేస్ పై దాని డిజైన్ అయితే స్పేస్ పై కదా టైం స్పేస్ ఒక పర్టికుల ఆకారంలో దాన్ని రిప్రజెంట్ చేసాం యథార్థమైన తత్వాన్ని అది నెక్లెస్ అదేవిధంగా జగత్ అన్నది It is a representation of the reality. It is a representation of a mental representation. Mental representation means that it is test and foundation no representation on the developed. This is a particular person. In a central logic, it means that maya-sikhti-vilasa-kalkita-maha-yamoha-saṁhāyana-rīladu. So, the Islam-tari-mohaṁkuro-dhe-gadu-gam-triang-leguji-talpun-kunahā మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకరణ మాయా కల్పిత దేశకాల వైశ్యకాలములు అనేది దేశకాలముల ఫౌండేషన్ కలనా అంటే ఫౌండేషన్ దేశకాలముల యొక్క ఫౌండేషన్ వెంట ఫౌండేషన్ ఉంటుందే దాని బేసిస్ మీద మీకు నానాత్మ కనబడుతోంది కాబట్టి సర్వా చిత్రాంతం అంటే నామరూపములకి దివ్య సంస్థకి నానాత్వానికి అతిక్రమించినటువంటి పరమాత్మ సత్యము తర్వాత సర్వాతక్రాంతం అంటే మరో అర్థము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కి అతీతమైన కూడబడేది అది అనే డివిజెన్స్ అతీతమైన తత్వము అది భూమా ఆ సత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడండి అసలైన అతివాది ప్రాణమును తెలిసిన అతివాది కూడా గొప్పవాడే కానీ వీడని నిఖార్సైన అతివాది వీడు ఈ అనే మాట ఎక్కడికే లేదు విన్నారా అసలు ఫలసి దౌదత్ వా అతివదతి సమాప్త్య విజ్ఞాన అతివదతి సత్య సత్యం దేశస్ అతివదం చే సత్యన అతివదతి అంటే అసత్యేనా అన్నది తృతీయా ఇష్టంభులక్షణే తృతీయా సో ఇద్దంభూతలక్షణే ప్రక్రియ అనేది మానివ సూత్రం ఇద్దం భూతలక్షణే తృతీయ అంటే అల్లా ఉంది అనే అర్థంలో ప్రక్రియ వస్తుంది సో గతాభిష్టాపసహ అని ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామి దత్త గటాభిష్టాపసహ ఇది తాపస్సుడు తాపసుడు గతలతో తాపసుడు జతలతో తాపసుడు అంటే ఈ తాపసుడు గతలను కలిగి ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు అదే విధంగా సత్యమైన అతిగతది అంటే సత్య స్వరూపుడై ఉన్నాడు ఆ సత్య జ్ఞానములో విలీనమై ఉన్నాడు అది తృతీయాల పరమాత్మ సత్యైన శృతి శృతయుద్ధం భావన తృతీయ యుద్ధం భావే ప్రతియం భావం అంటే యుద్ధం అర్థమే ప్రతియ ఇదే అర్థమేంట సత్యాత్మ రూపేణ సత్యమైన యథార్థ సత్యం ఏ ఆత్మ చైతన్యము కలదో ఆ ఆ ప్రెసెన్స్ దేశకాలంలో అతీతమైన ఆ సద్పుడై ఉండి ఆ ఫౌండేషన్ లో ఉండి ఆ విజ్ఞానాన్ని కలిగి జగత్తుని ఆ విజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే జగత్తు విధాత్తు తెలుస్తూ అటువంటి విద్యాత్మకమైన జగత్తును యథార్థంగా తెలిసిపో అప్పుడు మాట్లాడతారు పరమాత్మస అదొక స్టేటస్ విజ్ఞాన భావ విజ్ఞానం విజ్ఞానవత్ తో అటువంటి స్టేటస్ లో ఉంది ఇది మాట్లాడతారు వాడు యథాత్మైన అతి వాడి అని చెప్పాడు ఆయన అని సమత్కమార్త చెప్పాడు అంటే నాగది కావాలి అని నారా ఒక సానుభా ఒక విద్యార్థి ఉంది గురువుగా ఒక పుస్తకం పెట్టాడు ఎవరితో మాట్లాడితే ఒక పుస్తకం పేరు అన్నారు పాతం పుస్తకం పేరు అన్నారు ఇది సంక్షేపశాలీ రకమైన పుస్తకం ఉంది సర్వజ్ఞాత్మం ఉంది చదవంతి పుస్తకం అని ఎవరితో అంటే విద్యార్థి అన్న ఆయన వెళ్తానండి నేను గురువు గారు మీ సంకేతం తయారీ చేసాం పాట నాకు ఎప్పుడు ఇస్తారు అయితే నువ్వు ఆ పేరు ఎప్పుడు విన్నావు రా అంటే నీ వాళ్ళతో కడుతుంటే విన్నావు నువ్వు వాళ్ళు నువ్వు ఒక్కో పేరు నేను ఆ పేరు జైలు పడకుండా కాపాడుకుంటే వస్తున్నాను ఎందుకంటే నీ జైలు పడిందంటే అది ఎప్పుడు ఇస్తామని మళ్ళీ నువ్వు అనుకుంటా ఎప్పుడో చెప్తానులేదు సో ఆ విధంగా ప్రాణేన అతిపద నాకు ప్రాణాతిపదం వచ్చేసిందని నా రోజు మాత్రం దీని ఎక్స్ దీని అతివద్దు అని ఎప్పుడైతే అన్నారో నాకు ఎప్పుడు చెప్తారు అన్నారు సో ఆయన ఏమంటున్నారంటే సోహం లన్న సత్యే నాని మళ్ళీ శరణాగివన్ పనత్ కుమారా నేను నన్ను శరణాగి చేస్తున్నాను నేను సత్యము గా అభివదనం చెయ్యాలి అంటే సత్యాత్మ రూపుడు అనే అక్కడ ఆ విధంగా అనుగ్రహించండి కాబట్టి మీరు నాకు ఆ విధంగా బోధించండి విజయతో నియోగించుక బోధించుక మీరు ఆ విధంగా నాకు బోధ జ్ఞానాన్ని అనుగ్రండి ఏ విధంగానైతే నేను సత్య ఆత్మరూపుగానై అతివదనము చేస్తాను అనే విధంగా మీరు నాకు బోధన చెయ్యండి అది అలా అవసరం ఎందుకంటే ఇప్పుడు లెవెల్ దగ్గర చాలా మంది ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు యోగా పీపుల్ అలా ఉంటారు సో శ్వాస మీదే ఒకటి ఈ మధ్య ప్రచారంలో బాగా ఉంది మంచిది అది శ్వాస మీదే ధ్యాస మంచిది శ్వాస మీద ధ్యాస పెట్టిన వాడు తత్వం అవుతాడు కాని శ్వాసతత్వం కాదు ధ్యాసాతత్వం కాదు శ్వాస మీద శ్వాస మీద ఎంత చేతనే నేను దానిసార్లు మెడిటేషన్ గురించి చెప్పేది మెడిటేషన్ లో మెడిటేషన్ ఫిట్నిస్ ముఖ్యమా మెడిటేషన్ ముఖ్యమా అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంకేదా ఏమి అక్షరం లేదు అంటే ఫిట్నిస్కే ముఖ్యం అంటే ఫిట్నికే ప్రధానంగా ఇచ్చినట్లయితే అంటే ఏమిటనమాట జరిగేటట్ని మీరు యూ హ్యావ్ టు సబ్సంగు దర్శించదా మీరు అంకేషన్స్వామి దేవాలయం తెలుసా ఇంకా అక్కడ మీరు ముఖ్యమా అంకే సంస్వామి ముఖ్యమాఖ్యం ప్రధాన మీరు గౌనం ప్రైమరీ సెకండరీ కదండి మీరు గౌనం సెకండరీ వెంకేశ్వర స్వామి ప్రైమరీ కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు బి సబ్ ఎంకేషన్స్ ఎందుకు వెళ్ళే పద్ధతి అది అది మా బాధ్యుంది అదే ఆ భయపడే అక్కడికి ఏంటి అహం బ్రహ్మాస్ ఏంటి ఉపయోగం వాళ్ళు ఇంటి ప్రసాదం కూడా బయట సరే ఇప్పుడు మీరు మెడిటేషన్ టెక్నిక్ ఉంది మెడిటేషన్ టెక్నిక్ ఎరుఫై టెక్నిక్ ఎరిసై టెక్నిక్ ఏది శ్వాస ఉన్నది మనస్సు అనేది మైండ్ మైండ్ ఇస్ అమెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ని ఆ శ్వాసతో దోగించాలి దీనికి చెక్కు ఆ చెక్కు వెళ్ళాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం ఆ నిలబడదు ఆ నిలబడారు చేతులు పైకి వేస్తారు కాలు ముందుకు లేదు అంటే ఏం చేస్తాం ఉపకరణాలు ఆ ఉపకరణాలు చేతులైన ఉపకరణాన్ని పైకి వేస్తారు కాలుగా ఉపకరణాన్ని ముందుకు పెట్టారు ఆ ఇప్పుడు మళ్ళీ వెనక్కిరా అని ఇలా చెప్పి చేస్తాం మైండ్ అంత అయితే కూర్చో శ్వాసను పరిశీలించు మైండ్తో శ్వాస పరిశీలించు అంటే ఏమి టెక్నిక్ ఫిజికల్ టెక్నిక్స్ అంటే కొంచెం సూక్ష్మంగా ఉంది తప్పిస్తే స్టిల్ ఫిఫికెట్ టెక్నిక్ అండ్ నాకు జరిగే టెక్నిక్ అని హీలయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి కేంద్ర సంస్థ దక్షిణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాగైతే సంస్థర్వ్ చేస్తున్నాను సెకండరీ అఫెక్ట్ లో ఉండిపోతున్నాం అలా ఉండాలా అలా ఉండాలని చెప్తారు మీ అందరూ టెక్నిక్ టీచింగ్ అంతా అలాగే ఉంటుంది టీచింగ్ ఏముంది ప్రాక్టీస్ ఏముంటుంది తప్పిస్తే టీచింగ్ ఏమి ఉండదు టెక్నిక్ బేస్ అప్పుడు చెంత వాయువు ఉంటుంది ఒక టెక్నిక్ ఉంటుంది దానిని కొంతమంది ఏం చేస్తామంటే దానికి ఒక నామకరణం చేసి పాపులరైట్స్ ఇస్తా టెక్నిస్ ఇదే లేదు పాపులర్ రైట్స్ ఆ టెక్నిక్ నేను పాపులరైట్స్ ఇస్తాను ఒక పేరు దాన్ని పాపులరైస్ ఇస్తాను పేరు ఇవ్వడానికి మీరు ఒక కూడా జోడిస్తే రూపాయలను కూడా జోడిస్తాను ఏదో పెద్ద ఇరవై రూపాయలను జోడించి ఓ పేరు పెట్టి దాన్ని ఒకటి అక్కడ టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ చేసి ఆయన మీరు ఇప్పుడు ధ్యానం నేర్పి క్లాస్కి వెళ్ళాకనుకోండి ఒకసారి అలాగంటే ధ్యానం నేర్పుతున్నారని అల్ వాళ్ళు కానీ స్కీల్ లో ఈ స్కీల్ అంటే మేము పసంగిస్తే చూడండి అప్పుడు అప్నావులు నేనే పసంగిస్తుంది మన ఆ రోజు మేము గట్టి రోజుల్లో ఆ గంటకి నా ప్రభుత్వం లేదు నాలుగు గంటలకు ధ్యానం నేర్పుతున్నాను అంటే నేనేం చేశాను ఎవరైతే అత్తమానం ప్రశ్నలు చూస్తుండేలే కదా కొంతసేపు ఈ జ్ఞానం నేర్చుకున్నాం ఈ గుణం ఎక్కడ ఉంటే అక్కడ మనం స్వీకారం చూస్తూ తక్కువ ఉంది మీరు వెళ్ళి కూర్చున్నాను మీరు వెళ్ళా నాలుగు ఎంత కానీ అర్థం నాలుగు ఐదు వెళ్ళాను అందరం లైన్ లో కూర్చున్నా నేను గుణా లైన్ లో కూర్చున్నాను మేము కూడా లైవ్లో కూర్చుంటే అంగారు చుడిపోయా ఆర్గనైజ్ తీసుకున్నాను అంగారు చుడిపోయి కానీ లేనిలా అవసరం రావాలి మీ పని మీరు కానివ్వండి అన్నాము అని పోవడానికి వచ్చాను వస్తే మీరు రిజిస్టర్ చేస్తున్నారు ఇంకా అయితే మీరు చెప్పడానికి లేదు అంటే మీరు ధ్యానం చెప్తుంటే అభిప్రాయం ఏంటండి అంటే కాదు మీరు రిజిస్టర్ చేస్తుంటే అంటే వస్తాయి అన్నమాట పెరిగే పెట్టి యూ సబ్స్క్రైబ్ టు దాట్ యూ సబ్స్ యూ సబ్మిట్ వ్యవస్ట టు దాట్ దాన్ని తిరిగి తిరండి ఉంటే దర్శనా ఉన్నది సో నేను ఒక ప్రిన్స్పుల్ ఇవ్వడం చాలా బర్లు అవుతున్నాను ఎందుకంటే ఆ ప్రిన్సిపుల్ మెడిటేషన్ వచ్చే టెక్ని అండ్ యూ సబ్సెట్ కాబట్టి ఇప్పుడు టెక్నిక్స్ ప్రధానము మీరు గౌనము అవునా చూడండి మిమ్మల్ని గౌనంగా నిలపిస్తున్నది ఏదైనా సరే మిమ్మల్ని ఉద్ధరించేది కాదు ఇప్పుడు సపోజ్ మీరు గురువు దగ్గర ఆ గురువు అంటాడు నేను ప్రధానము నువ్వు గౌరవము అంటే ఆ గురువు మిమ్మల్ని ధరిస్తాయండి మిమ్మల్ని గౌనంగానే తెలుస్తాను తప్పిస్తే తను తమ ఏదో అలా చూపించండి మిమ్మల్ని గౌనంగానే తెలుస్తాం మీరు ఎప్పుడు గౌరవం అని ఎందుకు చెప్పించినా గౌరంగానే ఉంటాం ఎనిమిది గౌనం నీ స్వరూపం బ్రహ్మ అయ్యుంది సంవాతీతమైన ఈ గౌణ దుభ్రతు ఎంత కాలం ఎప్పటికైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని గురువు ఏదో తాను అది కావాలి వెంకటేశ్వర స్వామి ఏదో అది నేను అనాలి అది అది అయిపోరు కానీ ఈ గౌనపు బ్రతుకు ఎంతకాలండి పోనీ ఏదో ప్రారంభంలో ఎనిమిది ఏళ్ళు ప్రసినప్పుడు గౌనుగా జీవించారు ఇరవై ఏళ్ళు వస్తాయి ముప్పై ఏళ్ళొస్తాయి నలభై ఏళ్ళు వస్తాయి అంటే దానికి ద్వైతవాదులు ఏమనిపిస్తా ఉంటే అవును ఈ స్వరూపమే గౌణము నీ ప్రభుత్తే గౌరవం నువ్వు వైకుంఠానికి వెళ్ళినా గౌరంగానే వెళ్ళాలి కానీ వైకుంఠానికి వెళ్ళినా గౌరవం పరిగెట్టు వైకుంఠానికి వెళ్తే గౌరవమా ప్రధానమా అక్కడ అలా అదే వెళ్ళినా గౌనము ఎందుకని నీ స్వరూపమే గౌరవము గనుక ఓకే స్వరూపం గౌరవం అయితే యూ క్యాంట్ హెల్ప్ స్వరూపము గౌనమా ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మెడిటేషన్ అయితే టెక్నిక్ మనం సబ్సెబ్ చేయడం కాదు ఆ మెడిటేటర్ కి సబ్సెబ్ చేయాలి మెడిటేషన్ ఎలాగా నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతా ఫాలో అయ్యేప్పటికీ నా గౌణ స్థితి తొలగిపోయి నా పూర్ణ స్థితిలోకి నేను వెళ్ళిపోతాను అప్పుడు ఇప్పుడు ఏమవుతోంది నా ద టెక్నిక్ సబ్సెస్ ఐ నాట్ ఐ సబ్సెస్ ఇంది ఎంత ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని మెడిటేషన్లు తెగించుకున్నాయో అవన్నీ కూడా మనిషిని గౌరవంగా నిలబెట్టే కట్టి ఒక్క కొద్ది మంది మహాత్ములు కొన్ని శబ్ద రహ ఒక భగవాన్ అవమహించి ఇలాంటి వాళ్ళు వేల మీద పెద్ద మహాత్ములు వాళ్ళని తత్వముకి మీ స్వరూపాన్ని తెలుసుకో మీ స్వరూపము పూర్ణము గౌరంగా ఉండిపోవచ్చు అని కొద్దిమంది అనిపిస్తుంది ఆ కొద్ది మిగతా వాళ్ళందరూ కూడా ఒక శక్తి వ్యక్తికి ఒక గుడి కట్టి గుడి అంటే ఒక మానసికమైన గుడి ఈ టెక్నిక్ ఉంది ఇదే దైవము ఇది నువ్వు ఫాలో అయితే నువ్వు అని ఈ టెక్నిక్కి సత్సవు అని అలా బోధించి వాళ్ళే ఉన్న ప్రతి నీ స్వరూపం బ్రహ్మాది నీ అని చెప్పేటువంటి మహాత్ములు అలా అంటారు అయ నీల నా ప్రాప్తి చేయమని అని నారదృష్టమా సత్య అతి వదా యేం సత్యేనా సత్యమే తాత్త్యం ఆహనాద సత్యాత్మరూపుడుగా ఉంది అభివదనం చేయా చేసే స్థితికి నీవు చేసుకోవాలన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి సత్యాత్మరూపుడుగా ఉండాలంటే ఏం చేయాలి సత్యాత్మ సత్య తెలుసుకోవాలి ఎందుకంటే తెలుసుకోవడం ఏంటి సత్యాత్మరూపుడుగా ఉండాలంటే తెలుసుకోవడం మాట ఎందుకు వచ్చింది ఎందుకొచ్చిందంటే మేమిప్పుడే సత్యాత్మరూపుడు ఉన్నావు మరి నేను ఇప్పుడే సత్యాత్మ రూపునై ఉంటే వచ్చి మీకు దానం పెట్టి నేను సత్యాత్మ కావాలి మీరు నన్ను అనుగ్రహించండి ప్రార్థించడం ఎందుకు ఈ ప్రార్థన లేదంటే అంటే మేము ఇప్పుడే సత్యాత్మ రూపుడు ఉన్నావు అనే తెలియదు గొంక అంతే ఉండే ఒక నాలుగు ఇంటికి భయంగా ఉంది అందుకే దేనికి భయమో అంటే ఇప్పుడు అవసరం వ్యక్తి సంపన్నది అస్తిపాస్తులు గలవాడు ఇల్లు వాటిని చిల్లా తీసులు డబ్బు దక్క అన్నీ ఉన్నాయి ఏదీ పోట్లేదు అయినా నాకు భయంగా ఉంది అంటే దేనికి భయం దేనికి భయానికి హేదిలో ఉంది డబ్బు పోతుందని భయమా నాకు డబ్బు పోయి పోయినా కూడా పర్వాలేదు బాగా లేదు లేదు ఇది అసలు లేకుండా అయిపోతాను భానా కూడా అవసరం శక్తి అని లేదు ఇలా బిజీ వేరే భానా కావాల్సిననుకుంటున్నారు ఏంటి భయము ఏమో చెప్పలేదు భయము నాకు అని వచ్చినప్పుడు నేను ఏమని చెప్తానంటే చూడు నీకు భయము లేదు లేకపోలేదు ఉందండి నాకు లేదు ఉందని నువ్వు మేజింగ్ చేసుకుంటున్నావు ఈ మేకం తగ్గించాలి కాస్ట్ ఫస్ట్గా ఇది మ్యాపింగ్ చేసుకోగానే ఆ భయం వచ్చి కూర్చుంది ఇప్పుడు దీనికి హేతు ఏవైతే అడిగితే హేతువు చెప్పలేకపోతున్నా ఎందుకు చెప్పలేకపోతున్నామో తెలుసుకున్నా హేతు ఆ అన్ రియల్ నినా ఒకప్పుడు భయం అన్యల్ నినాదంగా ఉండదు రియల్ గా ఉంటుంది ఉదాహరణకి రైలు టైం అయిపోతూ ఉంది ఆరింటికి ఏడింటికి రైలు ఎక్కడ టైప్ అయిపోతుంది సైన్ అయిపోతుందంటే స్వామీజీ అని నో విధంగా నాకు తెలియని అన్నారు కదమ్మాయి దాటిపోతున్నామని భయం ఆ భయానికి ఒక హేతు ఉంది ఎందుకంటే అలా భయపడుతున్నారు స్వామీజీ అంటే భయపడుతున్నారని అయ్యి దాటిపోతున్నామని భయపడుతున్నాను అంటే ఆ భయం ఎవరిని ఇబ్బంది పెట్టింది భయం కాదు భయం ఏ ఇబ్బంది పెడుతుంది ఏమే ఇబ్బంది పడుతుంది అలాంటి భయం ఒక విశ్వ ఉండడం మంచిది ఉండదు ఎందుకంటే లాజికల్ గా మీకు యూఆర్ యు ఆర్ లాజికల్ వే పోనీ అంత లాజిక్ లేదండి ఇల్లాజికల్ ఫోన్ ఇల్లాజికల్ అయినా అర్థం ఒకసారి అంత లాజిక్ పోనీ ట్రాఫిక్ ఏదైనా ఉండొచ్చు పది నిమిషాలు దిగిపోవడం అని ఏదో ఒక లాజిక్ ఉంది కదా కానీ వీటి భయపడే భయం దాన్ని దానికి ఓ హేతు చెప్పలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఇమాజినేషన్ అజ్ఞానం అలాగే ఉంటుంది కాబట్టి నేను నీ అజ్ఞానం నుంచి నేను బయటకు వచ్చాను ఈరోజు ఏదైనా రీజన్స్ మీరు అభయస్వరూపుడు మీ స్వరూపం అభయము అది తెలుసుకోవద్దు ఈ వ్యామోహం నుంచి మీ బయటికి రా అని చెప్పి అది అవయ్ అతనికి టెక్నిక్ ఉపయోగిస్తున్నాను సరే ఇది చెట్టు టెక్నిక్ కూడా ఉపయోగిస్తుందంటే ఇవన్నది వేరే చెందే బట్ దీని టెక్నూట్ ఉపయోగం దీన్ని జ్ఞానము కాబట్టి ఇప్పుడు మీకు అభయం ఎలా వస్తుంది నేను అభయ స్వరూపడము తెలుసుకుంటే అజ్ఞాన సౌకితమైన భయాన్ని తోచిపించి జ్ఞానం వల్ల మనకు కావాలి అంటే సత్యైన సత్యాత్మడానికి కూడా అదే పదం కాబట్టి ఇంట్లో ప్రతినిధ్యమైన ఉపయోగపడవు నేను మీకేమో మాయా అవంతరం చేసేది లేదు కొంతమంది అంతరంంటే అలా ఉంచుకుంటే శక్తి ప్రవహించేస్తుంది అంటే అలాగే అలాగే జ్ఞానం అందరికీ అలాగే వస్తుంది ఉదాహరణ వివేకాన్ని చూస్తానికి అలా అయింది నీ విషయంలో వివేదన వస్తున్నానికి అలా అయింది నువ్వు ఎక్కడైనా ఒక్క కోట రామకృష్ణ బ్రహ్మ హోత్సం దగ్గరట్టుగా కానీ వివేకాన్ని చెప్పినట్టుగా కానీ తెలియదు సాహిత్యం చదువు ఎక్కడైనా ఆయన నన్ను ముగ్గుతున్నాడు నాకు పెరంట్ వచ్చేసి నేను జ్ఞానం అయిపోయాను అని చెప్పి జరిపించను ఆయన అలా నాకు రామకృష్ణ బ్రహ్మోత్సవ ద్వారా నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకోమని చెప్పిన ఇవి ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి వివే రామ పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ఉంది రామకృష్ణ అలా ముత్తుకుంటే అనేది కారణం వచ్చేసి జ్ఞానం అయిపోతే ఈ పుస్తకాలు ఏంటి ఓక పుస్తకమో అయితే ఒక ఫోటోగ్రాఫర్ సరపడుతుంది ఈ పుస్తకాలు ఏంటి ఇవన్నీ వేస్తున్నాడు అలా కాదు శక్తిపాధనైన అసందర్భాలు అదే సందర్భం ఉన్నమాట కాదండి కాబట్టి నీవు తెలుసుకుంటే నీవు శక్తాత్మర తెలుసుకుంటే ఎలా అవుతాను ఎందుకంటే ఇప్పుడే అయి ఉన్నావు అంటారు తెలుసుకుంటే మీకు కొత్తగా ఎది రాదు ఉన్నదేదో ఉన్నట్లు తెలుస్తుంది తప్పగా ఎది రాదు కాబట్టి నేను ఇప్పటికే సత్యాత్మక రూపంలో హింజించిన అని అవుతాను నేను తెలుసుకుంటాను ఏం తెలుసుకుంటాను అంటే తెలుసుకోవాలనే ఆకాంక్షనున్నారు క్యాలకులేషన్ నేను తెలుసుకుంటా నేర్చుకుంటాను అయితే నేను చదువుకుంటాను అని వాడు మీద నాకేం కావాలో ఏం క్వాలిఫికేషన్ కావాలో చెప్పండి అంటే అయినా మీకు క్యాల్కులస్ చదువుకోవాలనే దృఢమైన ఆకాంక్ష ఉండాలి నా అని చెప్తాను అనేది గన్ను నవ్వుకో అక్కర్లేదా ఇది ఎలా ఉంటుంది స్థూల బుద్ధిలో మాట్లాడి మాట్లాడాలంటే పెన్ను నవ్వుక అక్షైర్ నిలిచామే కావాలి అది కావాలి కాల్కులస్ చదువుకోవాలనే దృఢమైన అది చెప్తానండి ఎన్నో మనం కూడా అసలు వస్తాం శ్రీకృష్ణుడు అసలు గేట్ పెట్టినప్పుడు గీతామందిరం కట్టి ఆడవారి పాఠం ఇక్కడ ఉంటుంది అసలు తెప్పేసి రండి తర్వాత గీతానందిరాలు వస్తాయి కొన్ని గీతానందిరాలు బొమ్గు ఉన్నాయి తర్వాత పాఠం లేదు నా మొహం లేదు ఎందుకంటే గీతామందిరము అని ఉంటుంది తలుపులు వేస్తుంటాయి ఎప్పుడైనా తలుపు తీస్తే ధ్వజం చేసి పేద ప్రసాదాలు పెట్టి పనిచేస్తున్నారు గీత దాని పేరు గీతామందిరం కాబట్టి గీతామందిరం జరితే గీత ప్రసారం అయిపోతుందా గీతామందిరం జరిపితే అసలు గుర్తుందనుకోవడానికి ఒక సోదర్యం చేసిన మాట వాస్తవం మంచిది నేను గీతామందిరానికి వెళ్తూ ఉంటాను మంగళవారం అక్కడ అభివృద్ధి గీతామందిరా కాబట్టి బాగా ఇది ఆకాంక్షం చదువుకోవాలనే ఆకాంక్ష ఆ ఆకాంక్ష ఉందో లేదో చూస్తే ఇది జ్ఞాపి ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష కావాళి ఆకాంక్ష కోహ నాద అయిన అలా చెప్తే అసలు నారదనంటున్నా తూ తి సత్యం భగవే విశేషణ జ్ఞాయం స్వహమి ఇంకా నాలుగు దగ్గర డిలే అయింది లేదు సభాస్తు సరే అయి రేపు తెలుసుకోవాలని ఆకాంక్ష ఉన్నారు కదా సభాస్తు సో నీ దగ్గరే నేను సత్యాన్ని తెలుసుకుంటాను హే భగవ సత్యం విధి జ్ఞాసే నీ దగ్గరే సత్యాన్ని ముఖ్యంగా ఇది జ్ఞా నీ అంటే విశేషమైన జ్ఞాపం ఇచ్చేయం జిజ్ఞాసే విశేషమైన జ్ఞాపం ఇచ్చేయం దాన్ని వివరంగా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అయితే తెలుసుకో తెలుసుకోవాలి అండి స్వత్హం మీ నుండి నేను వివరంగా నీ నుండి నేను వివరంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఏం నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నావు సత్యం కాబట్టి సత్యం అంటే ఏమిటి కమ్మా నేను సత్యం అంటే మళ్ళీ ఇంకో ఇంకొక ప్రణాళికలో మన దగ్గర ఇప్పుడు చూడండి సత్యం ఒకటే అవుతుంది రోండు ఉండాలి కానీ మన అనుభవం ఎలా ఉంటుందంటే రోడ్డు ఉన్నట్టుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ వరల్డ్ అని ప్రపంచం సత్యం మనకి తెలిసి దాంట్లో ప్రపంచం అనేది ఒకటి అంటే ఎందుకు ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే అన్ని పదార్థములు అదే ప్రపంచం కనుక ఇప్పుడు ప్రపంచంలో ఏ పదార్థాలు ఉంటాయి ఏ పదార్థములైతే నాకేత తెలియబడతాయో అనే ఉంటాయి ఏదో రకంగా తెలియబడదాం తెలియబడ్డామంటే దాని మొత్తం స్టోరీ అంతా తెలిసిపోతుందని కాదు ఎంతో గొప్ప తెలుస్తుందంటే తెలిసినట్టుగాను తెలియనట్టుగాను ఉంటుంది అంతా ఇప్పుడు ఈ తెలియడము తెలియకపోవడము గురించి మీరు అవి ఏదో బ్లాక్ అండ్ వైట్ అని మీరు అనుకోరు మీకు మీకు తెలుసు ఉన్నది ఏదో గతం నా నా మీకు తెలుసు ఉన్నది ఏంటి ఘటం తెలుసు ఎవరు గురించి మీకు తెలిసి ఎలా బ్యాట్ చేస్తారో తెలుసా దాని వాల్యూమ్ తెలుసా అసలు ఘటం యొక్క స్ట్రక్చర్ ఏదో తెలుసా ఆ మట్టిరియల్ యొక్క నేచర్ ఏదో తెలుసా ఏది తెలుసు అంత తెలియదంటే ఏదో త్రిజాయిగా తెలుసు మంచి అంటే మీకు తెలిసిందో త్రిజాయిగా కదా ఇది బ్యాటది తెలుసు ఎవరు తెలుసు బ్యాటరీ నుంచి కెరెంట్ ఎలా వస్తుందో చెప్పండి నేను ఎంత ఉంటాను ఏమిటి తెలుసు అంటే అంతవరకు తెలియదండి ఇలా అది ఎలా ఉంటుందని ఇటు పెడితే అలా దీపం జీవితంలో అంత మాత్రం ఈ టైదే తెలుసు కాబట్టి ఏదో అదేదో గొప్ప విషయంలో మీరు అనుకో తెలిసిందంటే దాని అర్థం నాకు తెలియని అనిపిస్తుంది చాలా ఉంది నాకు ఓకే ఇది ఏదితో నువ్వు తెలుసా మీకు తెలియదండి ఇదేవి నాకు ఏం తెలియదుకోవాలో చూస్తున్నావుగా ఇదేతో నాకు తెలియదండి అని పైకి ఎక్స్ప్లెయిన్ చేసే ఎంత తెలిసిందిగా ఆ మాత్రమే కూడా తెలియకపోతే నిద్రపోతున్న వాళ్ళు ఇదేవి నాకు తెలియదండి అంటారా అందరు ఇదేవి తెలియదండి మీరే అంటారు ఎందుకని ఎంత కోస తెలిసి చూసినా కడిగితే తెలియదండి అని అంటున్నారు తెలియదండి అని చెప్పడానికి కూడా కొంత తెలివి కొంత తెలుసున్నారు ఆ తర్వాత తెలియదండి అనే మాట ఏది తెలియన వాడికి మీరు కాలకులర్స్ కొంత తెలిస్తే కానీ ఈ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేయడం లాగే నాకు తెలియలేదండి అంట వర్వ నువ్వు నాకు తెలియలేదన్నా అంట కాబట్టి మీకు తెలియలేదని మీరు అన్నప్పుడు కొంత తెలుసుండాలి తెలిసిందని మీరు అన్నప్పుడు మీకు తెలిసింది టిఫర్ ఇది తెలిపియే అది తెలిపిలే కాబట్టి వెర్ ఇస్ నో బ్లాక్ అండ్ వైట్ సిచ్యుయేషన్ బట్ వన్ థింగ్ ఇస్ టూ ఇది మీరు అవసరం తెలుసుకోండి మీకు తెలిసిందన్నప్పుడు ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్సెప్ట్ తెలియదు అన్నప్పుడు ఎగైన్ ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్సెప్ట్ అంతే కదా మీకు చైతన్యము ఉందే కదా ఇది అబ్జెక్ట్ అవ్ దేవత కాబట్టి మీరు ప్రపంచము అంటే ఇట్ ఈజ్ ఆల్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ఓకే అది ప్రపంచం కాన్సెప్ట్ సేవ మీరే యూఆర్ ది కాన్షియస్ బిఎం తెలుసుకునేది చెప్తే మీరు తెలియబడే జగత్తు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తెలియబడే జగత్ కాబట్టి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కూడా కాన్షియస్నెస్ చైతన్యము అనే ప్లాట్ఫామ్ మీదే ఉన్నాయి ఎందుకంటే ఐఆర్ఏ కాన్షియస్ బిఎన్ అది చేతన ప్రపంచం అనేది ఆ చేతనలో ప్రకాశించే వివిధ పదార్థములు సముదాలు కాబట్టి అవి చేతనలే చేతన నేను చేతన కాబట్టి ఈ సబ్జెక్ట్ అనే చేతనకి సబ్జెక్ట్ చేతన ఈనే అవతారం వాటికి సంస్కృత పదాలు నేను సంస్కొస్తున్నా ఈనే అంటారంటే జ్ఞాతృత్వాం చైతన్యం జ్ఞాత తెలుసుకునేవారు అని మోళ్ళులో పోతేనే చేశాను నేను రాముడు బొమ్మ రాముడు బొమ్మ ఉన్నాయని ఎదురెదురుదాన్ని బంగారంతో చేసిన బొమ్మలు ద్వారా మీద వేశాను దేవాలయాల్లో బంగారంతో చేస్తాను బొమ్మ భక్తులు ఎక్కువగా దబ్బు బంగారంతో చేస్తారు అయితే బొమ్మ బొమ్మే ఇక్కడ రాముడు బొమ్మ ఉంది ఇక్కడ రాముడు బొమ్మ ఉంది రాముడు బొమ్మ అంటే అర్థమవుతుంది రాముడు అనే ఆకారం చేత అవచ్ఛిన్నమైన అవచ్ఛిన్న అంటే కండిషన్ అవచ్ఛిన్నమైన బంగారం రావణుడు గొమ్మంటే అర్థానికి రావణుడు ఆకారం చేత అవచ్ఛిన్నమైన బంగారు బంగారమై కాబట్టి సబ్జెక్ట్ అంటే జ్ఞాత అనే మూతలో పోసినా చైతన్యం ఆబ్జెక్ట్ అంటే ధ్యేయము అనే మూతలో పోసిన చైతన్యం ఇప్పుడు బంగారం ఉందండి బంగారము రాముడా రాముందా రాముడు గదు రాముడు గదు నిజానికి బంగారము రాముడనే ఆకారానికి రావణుడనే ఆకారానికి ఈ భావాలకి ఆ భావాలకి రాముడు హీరో రాముడు జనం ఈ దృష్టికోణాలకి ఇక అందిస్తే అతీతం ఉంది బంగారం బంగారం వీటితో గేట్తో సంబంధం ఇక అన్నింటినీ సస్టైన్ చేసి నవే అయినా కూడా ఇది అందించితే అతీతంగా ఉంటుంది అదేవిధంగా కాన్షియస్నెస్ ప్రపంచం అయితే ఆ కాన్షియస్ బీలింగ్ వాటిని తెలుసుకుంటూ ఉండే కాన్షియస్ బీలింగ్ సబ్జెక్ట్ అయితే ఈ రెండింటికి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ రెండింటికే అతీతంగా ఉంటాం బియాడ్ బోత్ సస్టెండింగ్ గో ట్రాన్సెండింగ్ అని ట్రాన్సెండెంట్ అండ్ ఇమ్మానెంట్ అని అంటే అంటే ఆ రెండింటిలో ఉమది గేమ్ ది సేమ్ టైం ట్రాన్సెండింగ్ బోత్ రాముడులో ఉండలేదండి బంగారు రాముణుడిలో ఉండలేదండి బంగారు కానీ ఆ రెండింటి గను బోల్లోనూ ఉన్నది బంగారమే కానీ ఎస్ ఇట్స్ కాన్ఫిడెన్స్ బోర్డు అదేవిధంగా సబ్జెక్ట్ లో ఉన్నది చైతన్యము ఆబ్జెక్ట్ లో ఉన్నది చైతన్యము ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండింటికీ అతీతంగా ఉంటుంది దో ప్రపోస్టింగ్ బోర్డు ఉన్నటువంటి ఆ సత్ అది అదే అది మాత్ర సత్యం అది ఆ సత్యంలో మూమెంట్ ఉండదు మూవ్మెంట్ అంటే సబ్జెక్ట్ ఇజ్ ఏ మూవ్మెంట్ సబ్జెక్ట్ ఉన్నదే రిజల్ట్ ఆఫ్ మూవ్మెంట్ చైతన్యంలో వచ్చిన కథలు ఎంత సబ్జెక్ట్ అండి ఇంకో కథలు ఎంటే ఆబ్జెక్ట్ అని పేరు చెప్తున్నాం ఆ మూవ్మెంట్ ఉండదు ఆ చైతన్యంలో డిస్క్రిప్షన్స్ ఉండవు వర్ణనలు ఉండవు ఊహలు ఉండవు అంత సైలెంట్ ఉంటుంది ఆ టోటల్ సైలెన్స్ సైలెన్స్ అంటే ఈ మూమెంట్ కి సంబంధించినటువంటి వర్ణనలు లేకపోతే కథయితలు ఏమీ ఉండకుండా టోటల్ సైలెన్స్ ఉంటుంది ఇప్పుడు అది మీ స్వరూపం వీళ్ళ స్వరూపంలో మీరు వెళ్ళారనుకోండి వెళితే ఈ వెళ్ళిన వాడు లేకుండా ది దర్శనం టు టు దట్ రియాలిటీ విజర్ ఈ యూస్ దోస్ కలిసి ఇది నాకు రిజెయిన్ వర్క్ తెలిసి ఇంకైతేనే అహంకారము అజ్ఞానం చెప్పడానికి కారణం లేదు మీరు ఏ రూపంలో అహంకారం ఉన్నా వారు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు ఏ రూపంలో ఉన్నా ఉదాహరణకి నేను ఆత్మతత్వాన్ని అందరికీ దోషించే అచారణలను అనే రూపంలో ఉందనుకోలేదు వారు తెలుసుకోలేదు దోష పుందిన వాళ్ళు తెలుసుకోవచ్చు అని వారు తెలుసుకోలేదు గుర్వానికి ఒక అత్యత్వ పుస్తకానికి వారి ఇంటికి ఒక ఆయన పురాణం చెప్తున్నారు పురాణం చెప్తుంటే ఈ ఏదైతే ఒక ఒక దొంగ తోములు కన్నం వేసి తోములు చేసినప్పుడు వారేదో వారి వారి కన్నం వేయాలంటే దానికి కొంత రాత్రి కొడితే కానీ కన్నం వేయడానికి ఉండదు కాబట్టి వేపించదో ఒక ఆహారానికి తీసుకుని కన్నం వేసి టైం కోసం ఎదురు కృష్ణుంటే ఈ పురాణం పక్కన కూర్చుని ఉంటున్నాడు గోడ వాళ్ళు కూర్చుని ఉంటున్నాడు ఆయన కృష్ణుడు యొక్క వేలని చెప్తున్నాడు కృష్ణుడు ఏమో ఇది వందలు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చారు కేవలం వందలు ఇచ్చారు ఎన్నరారు మరొక రంగులు ఇచ్చారు మరొకటి రెండు నుంచారుస్తారా ఇది వాయువు నవ్వుడు ఆశ్చర్యండి అదే అయితే కృష్ణుడు ఆ బృందాము ఉంటాడు వాళ్ళ అమ్మగారు మెత్తస్తోనో ఆరాలు నిత్యాహారాలు వజ్రాహారాలు వేస్తుంది ఆ జిల్లా పోల కోట్లు ఖర్చు పెట్టింది అంటే ఎనిమిదిస్తుంది పురాణాలు తీరు పెట్టారు పొందాల పొద్దున్న వాళ్ళని ముందుకు వస్తారు ఆ పంపిణి గారి శాస్త్రీయే నిన్న మీరు ఇలా చెప్పారు కదా ఇప్పుడు బృందావనంలో ఇప్పుడు ఉన్నాంగా ఉన్నారు అయితే ముందు నోటి ఇచ్చిన వరకు అలాంటి ప్రశ్నే ఉండాలి కదా నేను ఈ శ్రోతలందరూ వీళ్ళందరూ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ గైడ్స్ తెప్పిస్తే తెలుగు స్థానం ఏమీ కావాల్సి వచ్చిన సమాచారం ఇంకా ఎంటర్టైన్మెంట్ కొంత అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉన్నాడో ఇది కూడా కొంత ఓ కొంత తృప్తిగా ఉంటుంది సో తెలియదు కృష్ణ అడిగిన వాడు ఇదిగే ఎందుకు అడిగినట్టు అడిగాడు అడిగితే ఏం చుట్టాయండి లేదు పిస్తారు బృందావనంలో కృష్ణుడు అడిగిన ఎందుకు దేవ చేతలో జరిగిందండి ఆ బృందావనంలో కృష్ణుడు బృందావనంలో ఉంటాక మొక్కలు ఉంది ఆ మొక్కలు కాదు బృందావనం ఇప్పటికే ఒక అదే ఒక ఎందుకు వచ్చిన ఎప్పుడు ఒక సనాతనం వచ్చింది అంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆభరణాలు అందరూ ఇప్పటికి కూడా ఉంటాయా అంటే అది జరుగుతుంది ఏంటి ఏం చెప్పారు ఇంకొకరు చెప్తారా అలా ఉంటాయి శ్రీకృష్ణ హగవాన్ ఎక్కువ విద్య అలంకారం వ్యక్తులుగానే ఉంటాయి అంటే వీళ్ళేం చేసేది అంటే ఇది ఇక్కడ అక్కడ అని పొగారు కదా అని చెప్పేసి మొత్తం బృందావన వీళ్ళు అక్కడ వీళ్ళు సంచారం చేస్తూ ఉంటుంది అడుగు అంతకర వితూ ఉంటుంది ఆ నల్లని వాడు పద్మనయనములవాడు మౌలిక విశక్తి కలిసి అంటే వర్ణలు ఉన్నాయి ఆ వర్ణన మనసులో ముద్ర పడిపోయింది ఆ పుష్పల కోసం వితూ ఉంటుంది ఎదుగుతూ ఉంటే అతగ్గా పెద్ద ఒక రూపాయల అన్ని అలంకారాలతోటి ముత్యాలహారాలతోటి ఒకసారి కనపడుతుంది కనపడితే వీడు సొంతం చేయాలనే భావన మర్చిపోయి కృష్ణుడు నువ్వు నేను అపహరించాలని వచ్చాను కానీ ఇప్పుడు అపహరించబడి రావకూడదు అని అంటారు అంటే కృష్ణుడు చెప్తాడు వాళ్ళు నువ్వు అహరించద్దు మేనే ఇస్తామని ఆయనకున్న ఆభరణాల నుండి విడిపిస్తాను కోట్ల ఖరీదు చేసే వృద్ధురాలు వైబూర్యాలు మాణిక్యాలు అన్నీ విడిపిస్తాం వీరన్నీ మూట కట్టుకొని వస్తారు మూట కట్టడం అడిగి వస్తారు గురువు గారికి తెలిసి గురువు గారికి శిక్షణ కస్తే అని ఒక హారం ఆయన ఆయన ఆ హారాన్ని సొమ్ము సో కాబట్టి ఒకప్పుడు గురువు గారికి అంతా వీర శిక్షణకే గురువు గారు కృష్ణుని చెప్పాడే కానీ ఎవరు రియల్లీ గిరి పెన్సి తప్ప యొక్క బలం చేతాడు కృష్ణుని దగ్గర ఏం చేశాడు కృష్ణుని దగ్గర నుంచి ఆరా బలంగా తెచ్చుకొచ్చాడు కాబట్టి పాఠం వ్యక్తి వారికి ఏమో ఒకటి వినియోగం చేసుకుంటున్నాడు ఎందుకంటే పాఠం చెప్పిన వాడికి నేను గురువు విడింది అనే అహంకారం లేని గురుతుంటే ఆ అహంకారమే అర్పిస్తుంది ఎందుకంటే తత్వంలో అహంకారం ఉండాలి ఎందుకంటే నేను దయాక ఫ్రీ రోజు గొగరవాన్ని చెప్తున్నాను మొత్తంలో అహంకారం ఉన్నాం మొత్తంలో మళ్ళీ దేవుడు రెండు మంది తీసుకున్నాం మళ్ళీ దేవుడి దగ్గర రెండు మంది ఇంత మళ్ళీ మన వెంకటేశ్వర స్వామి దర్శనం లాగే అయిపోతుంది వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలంటే సెక్రటేరియట్ లో సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాం ఇవ్వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఈ రకంగా సెక్రటేరియట్ సర్టిఫికేషన్ తెచ్చిన వాళ్ళ దర్శనం ఇవ్వట్లేదు అని ఇవన్నీ దీనిలో ఒక వీళ్ళందరూ ధర్నా చేశారు ఎందుకవ్వరు మేము సెక్రటరీ నుంచి దగ్గరికి వచ్చినాం ఇదో మాకు రికమెండేషన్ లెటర్లో అన్ని వీళ్ళు ధర్నా చేశారు ఇదో మన పని కూడా వైద్యం అవుతుంది వైకుంఠాన్ని వెళ్ళినా మళ్ళీ మీ ధర్నాలు తప్ప నాట్ టీఆర్ అంటే అహంకారం ఉండదు ఏమన్ గిలింపు ఉంటాను షర్షన్ ఉంది కక్షన్ ఉంది దోమం గిలింపు కూడా లేకపోతే గురువు రేపట్లేదు హ్యూమన్ బిలీవ్ ఉంటే టెక్స్ ఉంటుంది మీకు ఒక్కటే పాయింట్ అండి మీరు పెర్సన్ కనపడతా కనపడాలా ఏదో చూస్తాం మీకు పెర్సన్ కనుక పెర్సన్ అంటే ఎలా ఉంటారండి ఏదో యజ్ఞం కాదు ఉంటే పర్సన్ ఉంటుంది ఒక వ్యక్తి ఒక సమాధానం లేదు అనే అహంకారము పెర్సన్ అది కనపడితే అది అజ్ఞానానికి స్పంహం పెర్సన్ లేదు ఒక ఫోర్స్ ఉంది ఎందు హ్యూమన్ బిలీవ్ ఎన్నో పెర్షన్ అంటే బ్రత్ జ్ఞాన అంటే ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ జ్ఞానంలో నువ్వు దిజతే లేకుంటా కురు దోస్తే దిజపే నరాడు తిరిగి రాడుతారు ఎందుకు తిరిగి రాడాలో తెలుస్తున్నా బికజ్ నాకుందాగంటే బాలకృష్ణ మహోత్సవం యొక్క ఎగ్జాంపుల్ ఉక్కు బొమ్మ ఉక్కుతో తెలిసిన బొమ్మ సముద్రపు లోతు చూడ్డానికి నువ్వు దూకి అది సముద్రంలోకి చూసుకుంది కానీ వెనక్కి రాదనమాట ఆ సముద్రం అయిపోయి సమాజంలో చూస్తుంది ఆ విధంగా ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యం అయిపోయి సత్యాన్ని తెలుసుకుంది దౌ ఆ సత్యాన్ని అవంటే ఆ సత్యాన్ని నేను తెలుసుకుంటాను అని ఆయన నారదుకున్నారు అది సత్యం అది దాన్ని నేను తెలుసుకుంటాను సాోగ్యోపనిషద్ధాంతర్యే సప్తమాధ్యాయంతో ఓం నత్మారాజ ఓమి ఓం శాంతి శాంతి శాంతి హరి రే <tries> తో <tries> <tries> <tries>